ఈ రోజున మనమందరం ఇక్కడ కూర్చునే అవకాశం కల్పించిన పరమాత్మకు నమస్కారం పుట్టుక చేత వచ్చిన ఆరోగ్యం కొనసాగించుకునేటువంటి మానసిక స్థైర్యం తప్పినప్పుడో దారి తప్పినప్పుడో వైద్యుడి అవసరం ఏర్పడుతుంది అందుకే సృష్టి స్థితి లయాలకు సంబంధించి ముగ్గురయ్యలను పేర్కొన్నటువంటి మన ధర్మం స్థితికి సంబంధించి విష్ణుమూర్తికి బాధ్యతను అప్పజెప్పడం జరిగింది అందువల్లనే వైద్యో నారాయణోహరి అని చెప్పారు అశ్విని దేవతల పేరిట ధన్వంతరి పేరిట ధర్మం తర్యయి నమ అని చెప్పండి అంటే ఏ భూమిపై ఒక మనిషి పుట్టాడో ఆ భూమి ఆ నేల ఆ గాలి అందువల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఏమన్నా కనుక ఉన్నట్లయితే ఆ భూమిలో పుట్టిన చెట్లు వేర్లు ఆకులు కాయలు ఫలాలు అదే చికిత్స చేస్తాయనేటువంటి ప్రాథమిక సూత్రం మీద ఆధారపడి మనకు ఆయుర్వేద వైద్యం ఇదంతా కెమికల్స్ మందులు మందులను ఉత్పత్తి చేయవచ్చు ప్రకృతిలో దొరుకుతున్న వస్తువులతో వాటి సహాయంతో వైద్య చికిత్స విధానాన్ని రూపొందించింది అలోపతి నేను వైద్యం గురించి మాట్లాడే హక్కు నాకు లేదు సందర్భానుసారంగా హాస్పిటల్లో ఏర్పాటు చేయబడిన కార్యక్రమం కాబట్టి ఈ ఊరికి చెంది ఈ ఊరికి తాను తన సేవలను అందిస్తూ ప్రజాదరణను పొందినటువంటి సత్యనారాయణ స్వామి గారిని ముఖ్యంగా ఆయన ప్రాక్టీస్ ప్రారంభించి ముప్పై మూడేళ్లు ఈ నాలుగంతస్తుల హాస్పిటల్ భవనానికి మార్పు అంటే ఇక్కడికి వచ్చి పదమూడేళ్ళ అయింది అని చెప్ప నేను విన్నాను అందుకని ఈనాడు సదు కార్యక్రమం ఏర్పాటు చేసిన డాక్టర్ జి సత్యనారాయణ స్వామి గారికి నా తరఫున థ్యాంక్స్ చెప్తూ మీ అందరికీ నా తరఫున కూడా ఆహ్వానం చెప్తున్నాను ఈరోజు కార్యక్రమంలో నాకు సంబంధించినంత మటుకు నా ఆలోచనలు కొన్ని మీతో పంచుకోవటానికి ప్రయత్నం చేస్తాను ైదరాబాద్ నుంచి వచ్చాను కాబట్టి నాకు తీరుకుంది మీకు ఎన్ని పనులుంటాయో నాకు తెలీదు ఇవాళ ఒక్కరోజుకి ఒంటి గంట నరకో రెండు గంటలకు భోజనం ఉంటుంది భోజనం తర్వాత కూడా మన ఆలోచనలు పంచుకుందాం అభిప్రాయంతో నేనున్నాను మీరు సిద్దమైతే నేను సిద్దమే ఆ తర్వాత చూద్దాం లెట్స్ గెట్ ఇన్యస్ అక్కడ ఉన్నటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఇంగ్లీష్లో ఉంటాయి అవి తెలుగులో కూడా చేయొచ్చు కానీ నాకు అది చేత కాదు నా ఉపన్యాసం మాత్రం ప్రధానంగా తెలుగులోనే ఉంటుంది అప్పుడప్పుడు ఏదన్నా వాడుతుంటే అంటే తెలుగులో సరి పదం దొరకనప్పుడు వాడుకుంటే ఇంగ్లీష్లో వాడుకుంటాను నేను ఈనాటి ఉపన్యాసానికి శీర్షిక అంటే హెడ్డింగ్ కింద నిర్ణయించినటువంటిది బికమింగ్ బెటర్ అంటే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఉదాత్త స్థితికి ఉత్కృష్ట స్థితికి ఉండవలసిన స్థితికి చేరుకోవటమే మనిషి యొక్క ఆదర్శం కావాలి ఏ దశలోనైనా అదే ఆదర్శం అవుతుంది ఉన్న చోట ఉండిపోవటం ఆదర్శం కాదు ప్రగతిని సాధించాలి మేలు మార్పులు పొందాలి మేలు కొలుపులు కలిగించాలి తాను స్ఫూర్తి పొందాలి ఇతరులకు స్ఫూర్తిని అందించగలగాలి మనము మన ఊరు మన ప్రాంతము మన దేశము మన ప్రపంచము బాగుపడాలి అనేది విస్తృతమైనటువంటి వ్యాప్తి చెయ్యన ఆలోచనలు ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు మనిషిలో సాత్వికత మనిషిలో మంచి ఆలోచనలు మనిషిలో ఒక స్వచ్ఛత అందువల్ల మనిషిలో ఒక దివ్యత్వము ఏర్పడతాయి ఇది ఇందులో ఉన్నటువంటి ఒక రహస్యం అని చెప్పని పెద్దలు చెప్తారు సరే నా గురించి మిత్రుడు నాగేందర్ గారు అని అనుకుంటారు నాకు పరిచయ వాక్యాలు చెప్పారు మీరు గురికే ఒక ప్రశ్న అడుగుతున్నాను ఇక్కడ ఉన్నటువంటి వాళ్లలో పెద్దవాళ్ళు ఉన్నారు వయస్సులో కొంచెం తక్కువ వయసు కొంచెం తక్కువ వయసున్న గుర్రాలు కూడా ఉన్నారు మీలో ఎంత మందికి ఇంటర్నెట్ సౌకర్యం ఉంది లేక తెలుసు ఒకసారి చెయ్యితే నా ఉపన్యాసంలో కొంచెం నేను అవసరమైనప్పుడు అది వాడుకుంటాను ఒకరు ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదుగురు అంతే మిగిలిన వాళ్ళు అవసరం వచ్చినప్పుడు అది చెప్తాను లేకపోతే దాని గురించి పట్టించుకున్నాను సముద్రంలో అలరు నిరంతరంగా వస్తూ పోతూ ఉంటాయి ట్వంటీ ఫోర్ బై సెవెన్ దానికి విశ్రాంతి అంటూ ఉండదు పున్నమికి అమావాస్యకి మరి కాస్త ఎక్కువ ప్రధ్వలిస్తాయి ఇది కొంచెం ఎగసి కింద పడుతుంటాయి పడిన ప్రతి అలా మళ్ళీ తలెత్తుకు లేస్తూ ఉంటుంది జీవితంలో ఈ సత్యాన్ని గనక మనం అర్థం చేసుకున్నట్టయితే ప్రయత్నం చేయకుండా ఉండకూడదు ప్రయత్నం చేస్తూ ఉండాలి చేసిన ప్రయత్నం ఒక్కోసారి అపజయానికో మరికింతటి ఉన్నతి ఉన్నత జయానికో మనకు దారి తీయవచ్చు ఆ సందర్భాలలో మనం సముద్రపు అలలను గుర్తు పెట్టుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి మీరు మరొక్కసారి గనక అక్కడ చూసినట్టయితే పుట్టినప్పుడు అమాయకంగా పుట్టినటువంటి మనం ఒక్కొక్క ప్రశ్న ఒక్కొక్క ప్రశ్న ఒక్కొక్క ప్రశ్న తెలుసుకుంటూ ప్రశ్నకు సమాధానం తెలుసుకుంటూ అది పరిపూర్ణమైన సమాధానము లేక కాదు అనేటువంటి విచక్షణని మనం అలవాటు చేసుకుంటూ అలా తెలియని విషయాలు తెలుసుకుంటూ ఒక్కొక్క తెర తొలగి మనకు స్పష్టత ఏర్పడుతోంది తెలియని విషయాలని మనం తెలుసుకుంటున్నాం ఎంత ఎక్కువ తెలిస్తే అంత సామర్థ్యం వచ్చినట్లు దాన్ని చేసి చూపించగలిగితే నైపుణ్యాలు వచ్చినట్టు సామర్థ్యాలు నైపుణ్యాలు వచ్చి అవకాశాలు కనుకొచ్చినట్టయితే అద్భుతమైనటువంటి కాంబినేషన్ అదృష్టం కూడా కలిసి వచ్చినట్టు అయితే తిరుగు గల అభ్యున్నతకు సంబంధించినంత మటుకు అందులో కొసలు పెట్టుకోకూడదు మాత్రం నేర్చుకోవాలి ప్రయత్నం చేయాలి ప్రయత్న లోపం ఉండకూడదు వృత్తిలో ప్రవేశించినటువంటి వ్యక్తికి గాని లేదా వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తికి గానీ ఎవరికైనా సరే నీ తరఫున లోపం ఉండకూడదు నేను కొంచెం సరి ఉంటే ఇంకా అసలు మార్పులు ఎక్కువ వచ్చి ఉండేవి తప్పు ఐ హై బెస్ట్ నేను ఎంత కావాలో అంత మనస్ఫూర్తిగా నా వల్ల చేతనైనంత మేరకు నేను మొత్తం చేశాను ందుకు డెబ్బై ఎనిమిది వచ్చాయి లేకపోతే తొంభై ఎందుకు తక్కువ కాకుండా వచ్చే అందువ్వు అనగలిగొండవలే ఎందుకు ఈ విషయాన్ని నేను ప్రస్తావన చేస్తున్నానంటే హ్యావ్ యూ డన్ యువర్ బెస్ట్ సింగిల్ క్వశ్చన్ అంటే భగవంతుడు నీ శక్తి సామర్థ్యాల మేరకు నువ్వు పని చేశావా అని అడుగుతాడు ఫలితం ఎంతొచ్చింది నాకు ఇచ్చేయన్నాడు భగవద్గీతలో కృష్ణుడు రిజల్ట్ డోం టు ది రిజల్ట్ ఫలితం మీద కన్ను పెట్టదు ఏదైనా గానీ నాకు ఇచ్చే ప్రయత్నం మీద ధ్యాస పెట్టు గివ్ యువర్ బెస్ట్ ఆనెస్ట్ బెస్ట్ అండ్ ఇంప్రూవ్ ఇట్ కంటిన్యూస్లీ ఇంప్రూవ్ ఇట్ ఆనెస్ట్లీ అని చెప్పని చెప్పడంలోనే ఆత్ర్యం అది ఇలా మనం ప్రశ్నలు వేయటం వల్ల నా ఒక్క నిమిషం ఆ లైటు ఆ వీడియో అవసరమే కాదని నన్ను ఏమవుతుందంటే ఆ బ్రైట్నెస్ పోయి చూడవలసినటువంటిది కనబడకుండా పోతుంది కాసేపు తీసుకుని మీరు ఆ లైట్స్ ఏదైనా పొజిషన్ లో పెట్టుకుని మీరు వీడియో షూట్ చేయండి వద్దని నేనా కానీ అది అసలు కలబడకపోతే అట్టే అది ముఖ్యం టైమింగ్ బ్యాలెన్స్ ఓకే సో క్యూన్ యువర్ మైండ్ శరీరంలో ఎనమికలీ డాక్టర్ గారు చెప్తారు హృదయం చాలా ఇంపార్టెంట్ కాదని నేను మరి బ్రెయిన్ మనం తీసుకుంటున్నటువంటి ఆక్సిజన్లో అంటే పీలుస్తున్నటువంటి గాలిలో ఇరవై ఐదు శాతం మేరకు మన బ్రెయిన్ కన్సూమ్ చేస్తుందట అంటే ఎంత ఇంపార్టెంట్ ఆలోచించాలి నిజానికి నాకున్నటువంటి నాకు గాని వీటిగాని ఉన్నటువంటి శరీరంలో ఈ తలలో ఒకటిన్నర కిలోల నుంచి రెండు కిలోలకు మించకుండా బరువున్న మెదడులో ఉన్న ఆలోచనలు తెలివితేటలు ఆశలు ప్రయత్నాలు సాఫల్యాలు వైఫల్యాలు అనుభవాలు విజయాలు అపజయాలే మనం మిగిలిన బాడీ అంతా దాన్ని సపోర్ట్ చేయడానికే ఉంది ఇప్పుడు దాంట్లో నేను ఒక్కొక్క మూడించీ పొడుగు ఉన్నాను అనుకుందాం ఏమైనా పరగబడతా కొంచెం సన్నగా ఉన్నాను ఏమైనా తేడా ఉంటదా నలుపుగా తెల్లగా ఉన్నాను అనుకుందాం ఏమైనా తేడా ఉంటుందా ండేళ్లు కాదు నాకు ఇరవై ఏడు ఏళ్ళే అనుకుందాం ఎలా ఉంటుందా ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని తెలుసుకున్న దాన్ని ఎలా చెప్పగలుగుతున్నానో అనేదే ప్రధానమైన విషయం అవుతుంది తప్ప బాహ్యమైనటువంటి ఆకారము అలంకారము రంగు ప్రధానమైన విషయం కానీ కాదు ఎప్పుడైతే ఆ సత్యాన్ని మనం గమనిస్తామో గమనించవలసిన విషయాలు ఉన్నాయనేటువంటి సత్యం మనకు దృగోచరం అవుతుంది మైండ్ చాలా ఇంపార్టెంట్ అండి మన సంస్కారాలు మన ప్రేరణలు మన ఆలోచనలు మన పద్ధతులు ఎలా స్పందిస్తున్నాం ఎలా ప్రతిస్పందిస్తున్నాం ఇలా ఎందుకు ఆలోచిస్తున్నాం అలా ఎందుకు ప్రవర్తించడం లేదు అనేటువంటి ప్రశ్నలన్నిటికీ హృదయం అంటే మామూలుగా ఫిజికల్ బ్లడ్ పంపింగ్ హార్ట్ సమాధానం చెప్పచ్చు విలువలు హృదయానికి సంబంధించినవి హృదయగతమైనటువంటిది అని ఎప్పుడైతే మనం చెప్తామో దానికి అప్పుడు మనం నేను నీకు హృదయం లేదా అని మనం అంటాం నీకు మనస్సు అని మనం అంటాం మనస్సు అని ఎప్పుడు అనుకుంటున్నాం హృదయం అని ఎప్పుడు ఏ సందర్భాలలో అనుకున్నావు అవి మనకు తెలిసినటువంటి పదబంధాలే కాబట్టి నేను దాని గురించి ఎక్కువగా చెప్పడం లేదు ట్యూన్ యువర్ మైండ్ అని చెప్పడానికి ప్రధానమైన అంశం ఏమిటంటే మీరు ఎప్పుడైనా సంగీత కార్యక్రమాలకు కనుక వెళ్ళున్నట్టయితే సచర్యలు కనుక వెళ్ళున్నట్టయితే అది తబలా కావచ్చు వీణ కావచ్చు వయోలిన్ కావచ్చు మలోటి కావచ్చు వాళ్ళు ముందు ఇన్స్ట్రుమెంట్ని ట్యూన్ చేస్తారు ఇన్స్ట్రుమెంట్ని ట్యూన్ చేసినప్పుడు అది అపశుతులు పలకదు వినటానికి ఇంపుగా ఉంటుంది క్షణికి వినటానికి ఇంపుగా ఉన్నప్పుడు అనిపిస్తుంది అపస్తుతలు కనుక వస్తున్నట్టయితే వద్దు చాలు వెళ్ళిపోదామని చెప్పను అనిపిస్తుంది ఇప్పుడు ఉదాహరణకు నేను మాట్లాడుతున్నాను మాట్లాడుతున్న స్పష్టత ఉండి సత్యం ఉండి వాస్తవం ఉండి ఉపయోగపడుతుందనే అభిప్రాయం కలిగి విందామని అనుకునేటువంటి దీక్ష ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడు యు ఆర్ ట్యూనింగ్ యువర్ మైండ్ అని చెప్పి అర్థం అన్నమాట అలా కాకపోతే మైండ్ ఈజ్ నాట్ ట్యూన్ మామూలుగా పాట పాడేందుకు కూర్చునేటువంటి వ్యక్తులు కూడా పాట మొదలెట్టబోయే ముందు అని చెప్పని గొంతు సవరించుకుంటారు ఎందుకని నిజానికి మాట్లాడేవాడికన్నా పాట పాడేవాడికి గొంతు తన స్వాధీనంలో ఉండటం మరి ఇంత ఇప్పుడు ఉదాహరణ నాకు కొంచెం గొగ్గురు పొందుతుంది అని అనుకున్నారు గొగ్గురు పొందుతున్న వ్యక్తులు ఉపన్యాసం ఇస్తే పదాలేదు టార్గెట్ చేస్తాం గొగ్గురు పొందుతున్న వ్యక్తి శృతి శృతిపేయంగా ఉండటం అపశృతి పలకుండా ఉండటం మనస్సును సమాయంతపరచం విందామనేటువంటి కార్యక్రమానికి మనం మానసికంగా సిద్ధపడటం విషయాలు ఇందులో ఎదుర్కొన్నాయి ముఖ్యంగా గమనించవలసినటువంటి అంశం ఏంటంటే సాధారణంగా చిన్నప్పుడు మనం స్కూళ్ళలో చదువుకున్నప్పుడు బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ అనే ప్రేజ్ ఎప్పుడైనా మీరు తిరుగుతారు అంటే శరీరం ఇక్కడే ఉంది కానీ మనసు ఇక్కడ లేదు మధ్యాహ్నం ఆట సాయంత్రం ఏదో సినిమా లేకపోతే ఇంకేదో కార్యక్రమం ఉంది లేదో ఊరేలాల్సిన పని అందుకే నేను అవి దృష్టిలో పెట్టుకున్నాను నేను ఇక్కడ శరీరం ఉంది కానీ మనసు ఇక్కడ లేదు అని చెప్పండి మనస్సు లేనప్పుడు ఏమవుతుంది చెప్పండి విషయం అర్థమవుతుందా విషయం అర్థం కాదు అర్థం ఎప్పుడైతే కాదో వినాలనిపించదు అర్థం కాలేదు వినలేదు కాబట్టి గుర్తుండదు గుర్తుండదు కాబట్టి ఆచరించే ప్రసక్తే లేదు ఆచరించడం కుదరదు కాబట్టి దాన్ని అనుభవంలోకి తెచ్చుకునే అవకాశం ఉండదు అనుభవంలోకి తెచ్చుకోనందు వల్ల దానివల్ల లాభం ఉండదు ఉదాహరణకి ఇక్కడ ఒక గంటసేపు కనుక మీరు కూర్చున్నట్టయితే ఈ గసేపు నేను చెప్తున్న విషయాలలో గనక ఏదైనా ప్రయోజనం గనక ఉన్నట్టయితే విన్న తర్వాత కదా నేను తేల్చి చెప్పాలి వినకముందు ఎలా చెప్పగలుగుతా నేను ఏం చెప్పబోతున్నాను ఇప్పుడు నేను బజన్ చెప్పబోతున్నాను పాట పాడుతున్నాను లేకపోతే ఉపన్యాసం ఇస్తాను కబుర్లు చెప్తాను మిమ్మల్ని మాట్లాడమంటాను ప్రశ్నలు అడగమంటాను లేక నేను మీ ప్రశ్నలకు సమాధానం చెబుతాను వీటిలో ఏమి నేను చేసినా విన్న తర్వాత కదా మీకు తెలుస్తుంది వినకముందు మీకు తెలిసే అవకాశం లేదు కదా ప్రీ జడ్జ్ చేయకూడదు కదా ముందే ఒక నిశ్చితాభిప్రాయానికి రావటం ధర్మం కాదు కదా అంటే ముందు వినవదే అందుకే వేమన్నా ఒక చోట వినదగు నెవ్వరు చెప్పినా అని అన్నాడు విన్న తర్వాత తొందరపడు అది వేరే విషయం తొందర కూడా ఒక అభిప్రాయానికి రావచ్చు ముందు విను విన్న తర్వాత అప్పుడు నువ్వు నిర్ణయం చేయి ఏమన్నా చెప్పిన దాంట్లో ఉపయోగం ఉందా ప్రయోజనం ఉందా లేదా ఎక్కువ బాగుందా తక్కువ బాగుందా అనేటువంటి ఈ కుడి మడల కుడి ఎడమల గురించి తర్వాత నిర్ణయం చేయమని సో ట్యూన్ యువర్ మైండ్ లో ఇంత ఆంతర్యం దాగి ఉందండి వర్తమానంలో జీవించటం అనేటువంటి ఒక సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి గతం గడిచిపోయి మనకు గాని ఎవరికి గానీ అది అందుబాటులో లేదు భవిష్యత్తు ఇంకా రాలేదు ఇందులో ఒక సత్యం ఏంటంటే ద ఫ్యూచర్ క్యాన్ నెవర్ డ్యారెక్ట్లీ బిక్ అంటే భవిష్యత్తు నేరుగా గతంగా మారే అవకాశమే లేదు ఒక్కొక్క బొట్టు ఒక్కొక్క బొట్టు వాన రాలినట్టు వాన నీరు నేలపై రాలినట్టు భవిష్యత్తు ఒక్కొక్క క్షణం ఒక్కొక్క క్షణం వర్తమానంలోకి జారి అంటే ఇఫ్ వ్యూఆర్ మిస్సింగ్ బై డెఫినేషన్ ది ఫ్యూచర్ అన్నమాట వర్తమానంలో ఎవరు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించరో వాళ్ళు భవిష్యత్తును కో కోల్పోతున్నట్టు వర్తమానాన్ని కోల్పోతున్నట్టు లెక్క అని రెండు రకాల నష్టాలకు మనం గురి అవుతాం అందుకే ఇందాక నేను ట్యూన్ యువర్ మైండ్ అని చెప్పడానికి కారణం ఈ రెండింటికే ఉన్నటువంటి సంబంధాన్ని దయచేసి కారణం వర్తమానంలో ఉన్నప్పుడు మనస్సిక్కడ ఉండాలి శరీరంతో పాటు ఓ కార్యక్రమాన్ని డాక్టర్ గారు నిర్వహించారు పిలిచారు వచ్చాం మామూలుగా మన ఊళ్ళో ఇలాంటి కార్యక్రమాలు ఎన్ని జరుగుతాయి నాలుగో పదో ఇరవయో జరగచ్చు ఈ రోజులో జరుగుతున్న కార్యక్రమానికి ఆ పెద్ద మనిషి గుర్తుంచుకుని మనల్ని పిలిచినప్పుడు రాలేదనుకోండి అది వేరే విషయం ఇంట్లో పాల్సింది మీరు రాలేదు వచ్చినప్పుడు మనస్సిక కాకుండా మనసు ఇంకో చోటుకు తీసుకెళ్తే మీ యొక్క వైఖరి ఏంటన్నమాట మీరే ప్రశ్నలకు సమాధానం చెప్పుకోవచ్చు అందుకని ప్రజెంట్ లివింగ్ ఇన్ ది ప్రజెంట్ విత్ అట్యూమ్డ్ మైండ్ ఇది నేను ఇంతవరకు చెప్పడానికి మీకు ప్రయత్నం చేశాను ఆర్ యూ రెడీ ఫర్ సమ్థింకింగ్ అంటే ఆలోచించడానికి మీరు సిద్ధమా చర్చించుకుంటాము కాక చెప్పే మనం వాటిని మర్చిపోయి మీరు వచ్చిన వాళ్ళు వచ్చినట్టు కూర్చుంటే బాగుంటుంది అందరు మనం తెలిసిన వాళ్ళే ఎవరు మాట్లాడి బయట పెట్టిన తర్వాత మనం అన్ని కలిసి మాట్లాడుతూ తయారు చేసి అసలు నేను ఇదా తీసి చేయడానికి చేస్తున్న ప్రయత్నమే అది లివ్ ఇన్ ది ప్రజెంట్ షూన్ యువర్ మైండ్ డోంట్ మిస్ వాట్ ఇస్ అటల్ డూ చిత్రమే రహస్యం చెప్పనా ఓ సినిమా టికెట్ తీసుకొని మనం సినిమా హాల్లో కూర్చున్నామని మాట్లాడుతున్నాం పక్కన అంటే ఒక ఉపన్యాసానికి మనం సినిమా హాల్లో కూర్చున్నప్పటి మానసిక స్థితి కూడా సంసిద్ధంగా మనం లేవాలన్నమాట నేను కోపట్టం లేదు విషయం చెప్తున్నాను నేను అక్కడ కూర్చుంటే నేను కూడా అక్కడ ఏం క్రమశిక్షణకు సంబంధించిన విషయం క్రమశిక్షణ వేనిదే జీవితంలో ఎవ్వరు ఏది ఏనాడు సాధించలేదు అది అద్భుతమైనటువంటి తపస్సు కావచ్చు సాధారణ విషయం కావచ్చు ఓ బొమ్మ వేయటం కావచ్చు ఒక వ్యాసం రాయటం కావచ్చు మరింకేదైనా కావచ్చు ప్రధానమైన విషయం ఏమిటంటే క్రమశిక్షణ ఆ క్రమశిక్షణ నీకు నీ ఆలోచనలకు నీ మేధస్సుకు ఉన్నదా ఉన్నట్టయితే జీవితంలో నువ్వు పై మెట్టుకు చేరుకోవటం నీ తేలికవుతుంది ఎప్పుడైతే ఆ క్రమశిక్షణ లేదో నువ్వు పైకి రావటం కష్టమవుతుంది అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి ఇక్కడ చిన్న పని జాత మేము ఇలాంటి సెమినార్స్ కండక్ట్ చేసినప్పుడు క్లాస్ ఉంటుంది అనుకో క్లాస్ ఉంటే మేము యూనివర్సిటీలోనూ కాలేజీలోనూ పాఠం చేస్తున్నా అనుకున్నాం అప్పుడు అందరూ పిల్లలు దాదాపు ఒకే ప్లస్ టీచర్ అంటే కొంత భయం ఏ అని అంటే ఊరుకుంటాడు ఇది మనకు తెలుసు ఇది అట్లా కాదు కదా మీరందరూ వయస్సు ఉంది డిగ్రీలు ఉన్నాయి ఏం చెప్తాడు ఈయన అనేది ఒక అనుమానం ఒకటి వస్తుంది రెండోది ఇది అయినాక పరీక్ష ఏమన్నా పాస్ వే డిక్లేర్ చేయదు కదా విన్న పర్వదే వినకపోయినా పర్వదే ఇది మన మనస్సులో ఉండేటువంటి మానసిక స్థితి దీనిని క్యూన్ చేయమనే నిదాటించిన పడుతున్న అవస్థకు కారణమది నేను అవస్థ పడుతున్నాను లేదో నాకు తెలియదు కానీ నేను ఎందుకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే ఇప్పుడు దయచేసి నాకన్నా పెద్దలున్నారు చదువుకున్నటువంటి వాళ్ళు ఉంటారు ఒకే ఒకే సరస్వతి అని మనకు నమ్మకం అందువల్ల మీరు నాకు విన్న తర్వాత మీ అభిప్రాయానికి రండి వినకముందు మాత్రం అభిప్రాయానికి రావద్దు ఒక విన్నపం రెండవది నేను మాట్లాడుతూ ఇలా ఫ్రీగా చూపుతాను ఎందుకని కాళ్ళు ఒక చోట నిలవ కాదు అది కాదు కారణం నేను మిమ్మల్ని ప్రశ్నలు అడగబోతున్నాను ప్రశ్నలు అంటే ఆర్జిబ్రా జామెట్రీ ట్రిగ్నామిట్రీ సైన్స్ అవి కాదు వాళ్ళు ఎందుకైనా ప్రశ్నలు అడుగుతారు మీరు సమాధానం తెలియకపోతే నేను సమాధానం మిమ్మల్ని ఎంప్రెస్ చేయడానికి ప్రశ్నలు అడగటా కానీ ప్రశ్నలు అడుగుతారు అయినప్పుడు మాత్రం ఆయన నా దగ్గర జాగ్రత్తగా చెప్పాలి అనుకుంటా సమాధానం చెప్పాలి అంతే రిక్వెస్ట్ ఇది కూడా లెస్టన్ చెప్పనా దిస్ హెల్ప్ యువర్ మైకోసం చేస్తున్న ప్రయోగం నా కోసం మీ మనస్సుని ఇక్కడ కట్టిపడి వేయటానికి మీ ఆలోచనల మీద మీ ఆలోచన సరళి నాకు ప్రభావం రావాలి వచ్చినప్పుడే నేను చెప్పదలిచింది నా చేత నేను చెప్తే మీకెంత ఉపయోగము మీ సంసిద్ధత మీద ఆధారపడి మీరు దాన్ని ఉపయోగించుకుంటారు అందుకోసమని ప్రశ్నల కార్యక్రమం తప్ప మీదో మన ఇది ఎల్లారెడ్డి పేట వాళ్ళు టెస్ట్ చేద్దామను లేకపోతే నాకు ఎంత తెలుసు నువ్వు తెలుస్తాను నాకు తెలిసి నువ్వు చూపించడానికో చెప్పడానికో మాత్రం కాదు ఆ దురుద్దేశం లేదు అందుకోసమనే ఆర్ రెడీ ఫర్ సమ్ థింకింగ్ అని చెప్ప నేను ప్రశ్నించడం జరుగుతుంది ఆలోచిస్తూ ఉన్నప్పుడు గనక ఆలోచించటం గురించి గనక ఆలోచించినట్లయితే మన ఆలోచన సరళికి పదలు పెట్టుకోవచ్చు మన జీవితపు స్థాయి పెరుగుతుంది అని పెద్దలు చెప్పారు అసలు మనం ఏమిటి అవర్ థాట్స్ మనం మన ఆలోచనలు మనం మన ఆశలు మనం మన కళలు మనం మన ప్రయత్నాలు మనం మన సాఫల్యాలు వైఫల్యాలు వీటన్నింటికి మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి ఆంతరంగికమైనటువంటి విషయం ఏంటంటే ఆలోచన విధానం అసలు పాజిటివ్ గా ఆలోచిస్తామా నెగటివ్గా ఆలోచిస్తామా మనకు అనుమానాలు ఎక్కువ గమకాలు ఎక్కువ భయం ఎక్కువ భక్తి ఎక్కువ లేక రెండు లేక ఎక్కువ ఉన్నాయా లేక తక్కువ ఉన్నాయా దీనికి కారణమేంటి అమ్మా నాన్న పెంచిన కారణమా మనం చదువుకున్న స్కూలో కాలేజీలో అది కారణమా లేక మనకు ఏర్పడినటువంటి చేదు అనుభవాలో తగిలిన ఎదురు దెబ్బలో కారణమా ఏ కారణం చేత నేను మన మానసిక స్థితి ఇలా ఉన్నది అనే ప్రశ్న ఎప్పుడైనా వేసుకున్నారా వేసుకుంటే ఏమవుతుంది పరిశీలన ప్రారంభమవుతుంది పరిశీలన యొక్క ప్రయోజనం ఏంటి ఇంతవరకు జీవించిన విధానం సరి ఇందులో ఏమైనా కొద్దిపాటి మార్పులు తీసుకొచ్చేందుకు అవకాశం ఉందా అనే ఆలోచన ప్రారంభమవుతుంది ఇంటెలెక్చువల్ ఎక్స్చేంజ్ ఎప్పుడూ కూడా ఆలోచనలను ప్రభావితం చేస్తూ ఉంటుంది ఒక సినిమాకు వెళ్తే ఆ సినిమాలో ఒక సంఘటన చూసి మనం అయ్యో అనో బాగుందనో బాగైందనో అని అనుకుంటే కదా ఆ మూడు గంటలు కేవలం వినోదం కోసమేనా అందులో నుంచి ఏమీ లేదా ఎన్ని విషయాలు మనం పుస్తకాల ద్వారా పెద్దల ద్వారా ఉపన్యాసాల ద్వారా సినిమాల ద్వారా టీవీ సీరియల్స్ ద్వారా మనం గ్రహించడం అందులో మంచి గ్రహించే నేర్పరితనంలో ఎందుకు కొంచెం తక్కువ స్థాయి ఏర్పడుతోంది అందులో నుంచి చెడు గ్రహించే ప్రాధాన్యత మనలో ఎదుగు అవుతోంది ఇప్పుడు ఒక రంగురంగుల బట్టలు వేసుకున్నారనుకోండి ఒకరు వెంటనేది ఫ్యాషన్ అయిపోతుంది అందరు మామూలుగా మంచి మామూలు తెల్లని బట్టలేవో వేసుకుని గనకొస్తే ఉంది గొప్ప ఈ రకమైన ఆలోచనలోంచి మనం బయటపడవలే అందుకోసమని ఆలోచిస్తూ ఉన్నప్పుడు గనక ఆలోచన గురించి గనక ఆలోచిస్తూ ఉన్నట్టయితే అప్పుడు మన ఆలోచనల పద్ధతిలో మార్పులు వచ్చే అవకాశం జీవిత సరళిలో మార్పులు వచ్చే అవకాశం జీవితాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లగలిగేటువంటి అవకాశం మనకు ఏర్పడుతుంది వచ్చిన ప్రశ్న చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను చూడండి ఉదాహరణ డాక్టర్ గారు చదువుకున్నారు సంపాదన ఏదో ఉంది ఆయన హైదరాబాద్ హాస్పిటల్ పెట్టినని అనుకుంటా ఏమవుతుండ్రు ఎల్లారెడ్డి చుట్టుపక్కల గ్రామాలలో వస్తే కామారెడ్డి పరిగెత్తి వచ్చేది అవునా కదా మీరు అర్థమైంది కదా నేను చెప్పింది కామారెడ్డి పరిగెత్తి ఆశ వచ్చింది కామారెడ్డి నిజాబాద్ పోవాలి అంటే హైదరాబాద్ అని మరి ఆయన ఎందుకో కూనుకుని ఒక ముప్పై మూడు సంవత్సరాలు అంకిత భావంతో చేసిన కారణం చేత ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నటువంటి హాస్పిటల్ బాల్గెట్టస్తుల భవనం ఒకటి మీ కళ్ళెచ్చకుండా ఉంది మరి ఐంక్ఫుల్ మీరే ఆలోచించుకోవాలి ఐ రిగ్రెట్ హ్యాంగ్ స్టేడ్ హియర్ అనే వాక్యం ఆయన నోట వచ్చిన రోజున ఆయన అసంతృప్తిని ప్రకటించినట్లు ఇక్కడ ఉండి మంచి పని చేసినవారు మా నూళ్ల ఎవరిస్తారా ఈ వైద్యము అని ఆ తండ్రి ఆ తల్లి గర్వించే స్థాయికి ఆయన చేరినందుకు ఆయన మనసారా అభినందిస్తున్నారు నిజానికి సమాజంలో చాలా మందికి తీసుకోవటం తెలుసు తప్ప చిరిగి ఇవ్వటం మీద చాసుంటారు మీరేమి అనుకోకపోతే వైద్య వృత్తిలో ఉన్నవాళ్ళు వృత్తిలో ఉన్నవాళ్ళు అలా కొన్ని వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు సమాజానికి తిరిగిచ్చేది ఎక్కువ ఉంటుంది వాడు స్వీకరించిన దానికన్నా దానితో నాలుగున్నర ఐదేళ్ళు చదువుకున్నాడు ఎన్నే సేవ చేస్తున్నాడు లెక్కలు అర్థమైనాయా మీకు కొందరు పుచ్చుకున్నది ఎక్కువ తిరిగిచ్చేది తక్కువ మనం ఏ కేటగిరీలో ఉంటే బాగుంటుంది ఆలోచించవలసిన ప్రశ్న తర్వాత వద్ద బికమింగ్ బెటర్ ఏమిటి ఎందుకు ఎలా మీకు యమగోళ సినిమా గుర్తొచ్చింద ఉన్నదా చూసి రా ఎప్పుడన్నా ఒకటిదే చూసిన ఇంకెవరు చూడలే బాబుమోహన్ ని అయ్యో ఆది బాబుమోహనం గుర్తు కదా మీకు యమగోళం అందులో ప్రతిదానికి వాడు ఏమిటి ఎందుకు ఎలా అని అడుగుతూ ఉంటాడు ఆ సినిమా సరే ఎంజాయ్ చేసినాము సినిమా బాగున్నది అదంతా పక్కనట్టు పెడితే ఆ సినిమాలో ప్రశ్నించే తత్వాన్ని ఇలా కామెడియన్ చేత చెప్పించిన కారణం చేత మన తెలుగు జాతి ఒక సంవత్సరాలు వెనక్కు పడింది అని నేను వ్యక్తి రంగా ఎందుకంటే సినిమా వచ్చిన తర్వాత ఎవరు అడిగినా ఏమైనా ఎట్లున్నది ఏమిటి ఎట్టుకు ఎలా అని జోక్ లేటర్ ప్రశ్నించే తత్వం మానేసినాం మనం ప్రశ్నించే తత్వం మానేశామంటే ఆలోచించటం మానేసించినట్లు ఎక్క ఆ విషయానికి నెక్స్ట్ అంశంగానే వస్తాను తర్వాత వస్తాను అంటే అసలు ఈ బికమింగ్ బెటర్ అనే టాపిక్ మీరు ఎందుకు వెళ్తున్నారు అసలు ఇది ఏమిటి ఎందుకు ఈ టాపిక్ ఎలా దీని వల్ల మనకు ఉపయోగం ఉంటుంది అనేటువంటి రెండవది ఈ బికమింగ్ బెటర్ లో నేను డాక్టర్ గారు నాకు ఫోన్లో చెప్పినటువంటి విషయాలను మిత్రుడు శ్రీకాంత్ చెప్పిన విషయాలను దృష్టిలో పెట్టుకుని మామూలుగా నేను హ్యూమన్ వాల్యూస్ అనేటువంటి సెమినార్ నేను నిర్వహిస్తాను అంటే మానవతా విలువలు అని ఆ రెండూ కలిపి ఒక కొత్త కాంబినేషన్ మీటింగ్ కోసం నేను సృష్టించాను అంటే ఇదిలో మనం కొంచెం మానవత్వం గురించి మానవత్వ విలువల గురించి మనం కాసేపు మాట్లాడుకోబోతున్నాము అందువల్ల మానవతా విలువలు ఎందుకు అనేటువంటి ఒక ప్రశ్న నీతి నియమాలు అసలు ఉన్నాయా కనుమరుగవుతున్నాయా కనబడుతున్నాయా ఉంటే లాభం ఏమిటి తగ్గుముఖం పడితే వచ్చే నష్టమేమిటి కష్టమేమిటి ఎవరికి ఎంత ఇబ్బంది నేను అబద్ధం చెప్పినప్పుడు మీరందరూ నమ్మాలి అని ఆశిస్తాను మీరు నాకు అబద్ధం చెప్తే నాకు చంద్రం మంటెందుకు వస్తుంది ఈ డబుల్ స్టాండర్డ్స్ ఎందుకు వస్తున్నాయి గంద ప్రమాణాలు ఎందుకు వస్తున్నాయి సత్యం చెప్పాలని అందరికీ తెలుసు సత్యమేమ చేయం రాసి పెట్టుకున్నాం మనం కానీ అసత్యం చెప్పడంలో మన ప్రావీణ్యం తారస్థాయికి చేరుకుంటోంది కదా ఇలా ఎందుకు అవుతోంది నమ్మితే మోసగిస్తున్నారే జనం నమ్మకపోతే నీ జాగ్రత్తలో నువ్వు కదా ఇలా ఎందుకు అవుతుంది అనేటువంటి వాటి గురించి కొంత చర్చ ఎక్కువ కాదు నీతి నియమాలు ఎందుకు అసలు ఉపన్యాసం ఎందుకు సరే దీనికి సమాధానం చెప్పలేను డాక్టర్ గారు ఏదో అవమానంతో సార్ మీ ఉపన్యాసాలు కొన్ని విన్నాను మీకు రాసిన పుస్తకాలు నేను చదివాను మీరు వచ్చి మా ముందు మాట ఇవ్వ పద్దెనిమిది ఏప్రిల్ అనేటువంటిది నేను ఈ కొత్తగా ఈ బిల్డింగ్ లోకి మారిన తర్వాత పరముడవ వాద ఉత్సవంగా అందుకని నేను దయచేసి అంటే సరే సార్ ప్రేమతో పిలిచారు భగవంతుడే ఖర్చుపడి భక్తికి ప్రేమతో పిలిస్తే నేనెంతి వస్తాను అని చెప్పి నేను వచ్చాను అందుకని ఉపన్యాసం ఎందుకు అంటే ఇదే సమాధానం అయిపోయిన తర్వాత అప్పుడు ఆలోచిద్దాం ఉపన్యాసంలో ఫసనా ఉందా లేదా అనేటువంటి విషయం తిన్నా వాళ్లకు లాభం ఉందా లేదా అనేటువంటి విషయాన్ని అప్పుడు మనం ఆలోచిద్దాం అంతవరకు దాన్ని వాయిదా వేద్దాం యాటిట్యూడ్ ఇస్ ద లిటిల్ థింగ్ దట్ మేక్స్ ఎ బిగ్ డిఫరెన్స్ అని ఒక చక్కని మేధావి యొక్క వాక్యం అక్కడ మీకు ఒక చీమ బొమ్మ కనబడుతోంది ఆ చీమ మన మొత్తం భూగోళం ఉన్నటువంటి బొమ్మ మీకు కనబడుతోంది ఎంత పెద్ద చీమలు ఉన్నాయా భూగోళం మీద మొత్తం భూమిని ఎత్తే చీమలున్నాయా అనేటువంటి ప్రశ్నకు మీకు సమాధానం తెలిసింది సమాధానమే నేను మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే వైఖరి ఏంటి మీ వైఖరి జీవితం గురించి మీ వైఖరి సమాజం గురించి మీ వైఖరి ఆరోగ్యం గురించి మీ వైఖరి సమాజంలో ఉన్నటువంటి నేటి పరిస్థితుల గురించి మీ వైఖరి ఏమి గతం గురించి మీ వైఖరి ఏమి భవిష్యత్తు గురించి మీ వైఖరి ఏమి మీరు నేర్చుకున్నటువంటివి ఏ మీ పిల్లలకు చెప్పాలని అనుకుంటున్నారు దాని మీ వైఖరి ఏమి సమాజం బాగుపడుతున్న సూచనలు కనబడుతున్నాయా రోజు రోజుకి దిగజ నష్టపడుతున్న సూచనలు కనబడుతున్నాయా దీనికి కారణం ఎవరు అనేటువంటి ప్రశ్నలు ఎప్పుడైనా మీరు అడగటం జరిగిందా అనుకోవడం జరిగిందా ఎప్పుడు సినిమాల గురించి కబుర్ల గురించి మాట్లాడుకుంటూ ఏదో బేకాటనో మరోటో సమయాన్ని ఖర్చు మనలో కొందరు ఇలా ఎందుకు ఆలోచించడానికి కూనుకోవటం లేదు అదే ప్రశ్నలు మనం వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అందుకని మీ మైఖరి ఏమిటి చిన్న మార్పే కానీ చాలా పెద్ద ప్రభావాన్ని కలిగి ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఒక గుహ ఆ గుహలో సూర్యకిరణాలు పడుతున్నాయి ఓపెనింగ్ చిన్నగా ఉంది కాబట్టి కాసేపు అయ్యేసరికి సూర్యుడు అటు పక్కకి వెళ్ళిపోతాడు వెళ్ళిపోతే ఈ కిరణాలు మాయమైపోతాయి ఆ గుహలో మళ్లీ చీకటి తాండవిస్తుంది ఇది మనకు తెలిసిన సత్యం ఈ బొమ్మ ఎందుకు చూపిస్తున్నాను నేను అని అంటే జీవితంలో వెలుతురు గురించి మీకున్న అభిప్రాయం ఏమిటి చీకటి ఎంత దట్టమైనటువంటిదైనా ఒక్క కిరణం చాలు చీకటిని మఠాపంచెలు చేయటానికి ఒక్క ఆలోచన చాలు మనిషి ఆలోచనలో మార్పు తీసుకురావటానికి కాలోజీ మనందరికీ తెలిసినట్టే ఒకచోట చక్కగా చెబుతాడు అక్షర రూపము దాల్చిన ఒకే ఒక్క శిరాచుక్క లక్ష మెదళ్లకు కదలిక అని ఆలోచనలు అక్షరాల రూపంలో చెప్పినప్పుడు ప్రకటింపబడినప్పుడు వ్రాయబడినప్పుడు చదువబడినప్పుడు అది లక్షలాది మెదళ్లకు కదలిక కలిగించగలుగుతుందట మామూలుగా మనకి సెల్ ఫోన్ వచ్చి అడ్వర్టైజ్మెంట్స్ చూస్తూ మీరు చూస్తుంటారు ఎన్ ఐడియా క్యాన్ చేంజ్ యువర్ వరల్డ్ ఆర్ చే అంత ముందు ఎవరికి ఐడియా లేకుండా ఉంటే ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ చేసి కూడా అనుకున్నాడు కాబట్టి అది పాపులర్ అయింది యువర్ లైఫ్ కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ మందులు కావచ్చు మరొకటి కావచ్చు పాత రోగాలకు కొత్త మందులు లేక పాత రోగాలకు తిరగదోడబడిన పాత మందులు అని మనం అనుకుంటాం అప్పుడేమవుతుంది ప్రయోగం ప్రయోగం అంటే ప్రయత్నం ప్రయత్నం వల్ల సాఫల్యము వైఫల్యము అంటే ఆలోచన అంటే ఆ ఆలోచన కదిలించినటువంటి ఆలోచన ఆ ఆలోచనను కదిలించిన ఆలోచనకు అక్షరం ఆధారభూతమవుతుంది ఎక్కడో ఏదో పుస్తకంలో ఏదో ఒకటి రాసి ఉంటుంది ఉదాహరణ తిరగేస్తూ ఒక ఐడియా వచ్చింది తిరిగేస్తుండకపోతే ఐడియా వచ్చి ఉండేది కాదు ఆలోచిస్తున్న వ్యక్తి చదువుకుంటున్న వ్యక్తి జీవితంలో మార్పు వస్తుంది ఇక నేనేం తెలుసుకోకర్లేదు నేను ఏం చేసి చదవక్కర్లేదు నాకు అనవసరము ఏ నేను చేస్తున్న పనికో వ్యాపారానికో వృత్తికో చాలీ మాత్రమని అనుకున్న రోజున ప్రగతి స్థాపిస్తుంది అలాంటి బలహీనత కనుక మనకు ఉంటే ఇలాంటి బలహీనతనే మొత్తం సమాజంలో కనుక ఉండి ఉన్నట్లయితే ఎవరికి వాళ్ళు ఏ కొంత ప్రయోగము చేస్తూ ఉండకపోయినట్లయితే స్తంభించడం సమాజంలో మీ సుఖశాంతులు ఆవిరవుతాయనేటువంటి సత్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి అందుకని యాటిట్యూడ్ టువార్డ్స్ వాట్ టువర్డ్స్ మెనీ థింగ్స్ మీరు అన్నదా భావించకపోతే ఒక మాట చెప్తారు ఇందాక వచ్చినప్పుడు డాక్టర్ గారిని అడిగాను నేను సరే చుట్టుపక్కల ఎన్ని కాలేజీలు ఉన్నాయి ఎన్ని జూనియర్ కాలేజీలు ఉన్నాయి ఏమి సంగతి అని సరే ఎందుకు అడిగాను నేను తర్వాత వారితో మాట్లాడతాను మీకు సంబంధించినంత మటుకు కాలేజీలలో పార్ట్నర్ చెప్తారు ఏం చెప్తారు సిలబస్ సిలబస్ చెప్పినందు సెవెన్ హండ్రెడ్ చెప్పరా పరీక్షలు పరీక్షల్లో పాస్ మార్కులు రావటం మంచి మార్కులు వస్తాయి ఫైవ్ థౌసండ్ దూరం అంతగా మంచి మార్కులు రాకపోతే ఇక చాలేరా చదువు దుఃఖంలో కూర్చో ఎవరు చిన్న నౌకరీ చేయి ఏదైనా చేయి ఎదుగురికి మంచి డౌట్స్లో పర్వాలేదు అసలు చక్కగా చదువుకునే పరిస్థితులను మనం కల్పిస్తున్నావా కాలేజీ ఫీజు గట్టి ఉరుకుంటున్న తల్లిదండ్రులే కలగడుతున్నారు కానీ ఆ కాలేజీ యాజమాన్యంతో కాలేజీ ప్రిన్సిపాల్ గారితో కాలేజీలో ఉన్నటువంటి ఉపాధ్యాయులతో ఎన్నిసార్లు మీరు వెళ్ళి మీ పిల్లవాడు చదువు గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇంకేం లేవు అంటే మీ బాధ్యతను విస్మరిస్తున్న విధంగా ఇలా సమాజానికి సంబంధించిన అనేక విషయాల గురించి అందరూ బాధ్యతలు విస్మరిస్తూ ఉన్నందు వల్లనే ప్రజాస్వామ్యంలో ప్రగతి సాధించవలసింది పోయి అదొక సాధిస్తున్నటువంటి స్థితి మనకు తరబడుతుంది నే కొంచెం ఇట్లనే మాట్లాడుతుంది చూడగా కోపం రావచ్చు నాకేం అభ్యంతరం లేదు కోపం వస్తే ఆకలి ఎక్కువ అవుతుంది చిన్న జీర్ణం అది మీకు లాభం అందుకని కోపం వచ్చినా పర్వాలేదు ఏ బాధపడతా ఎలాంటి జీవితం కావాలి ప్రశ్న కాస్త అనుకుంటున్నా నీ పేరేంట్ సార్ ఎలాంటి జీవితం కావాలి మంచిగా ఉండాలా అందరితో కలిసిమెలిసి ఉండాలా అందరు కలిసిమెలిసే ఉన్నారు మంచిగానే ఉన్నావు నీకు ఏమో ఇప్పుడు కాళ్ళనొప్పి కడుపు నొప్పి ఏమన్నా ఉందా ఏం లేదు కదా అంటే ఈ జీవితం చాలు ఇంకేమొద్దా గురించి అందరి గురించి కూడా బతికే సరే చూద్దాం అందరి గురించి సార్ నీ పేరు ఏనాయన పరమేశ్వర ఏం ఎలాంటి జీవితం కావాలి నువ్వు నీ కుటుంబము పరుల గురించిన ఆలోచనతో కూడా అందరూ అంటే లోకా లోకా అందరూ అందరి క్షేమాన్ని కాంక్షించే పద్ధతిలో కేవలం కాంక్షించడమే కాక కృషి చేసే పద్ధతిలో ఉన్న వ్యవస్థనే అందరి మేలును కోరగలుగుతుంది రైట్ మేము అనేది స్వరూపు రాంటారు ఇక్కడ వైట్ కోడ్ తెలిసిపోయింది అనుకోండి ఫిజియోథెరపిస్ట్ మీరా బాబోయ్ మీ చేతుల్లో అమృత హస్తాలు అన్నమాట ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే ఎలాంటి జీవితం కావాలి చెప్పండి మీకు హ్యాపీ అండ్ ప్రాస్పరస్ లైఫ్ ఎవరైనా అడ్డుపడుతున్నారా అమ్మా యూ క్యాన్ బి హ్యాపీ ఎవరు అడ్డు పడుతున్నారు అడ్డు పట్టడం ప్రాస్పరస్ ఏదో గీతం ఇస్తున్నారు కాస్త ఆదాయం పెరుగుతుంటే గీతంలో ఏదో ఇంక్రిమెంట్ ఇస్తారు లేదా ప్రమోషన్ ఇస్తారు కదా వీటన్నింటి ప్రాస్పరస్ గానే ఉంటారు ఇంకెలాంటి జీవితం కావాలి మైండ్ లో ఉంటుందా మైండ్ బయట ఉంటుందా ఫీస్ శాంతి సుఖశాంతులు మనస్సులో ఉంటాయా బయట ఉంటాయా ఎక్కడ వెతుక్కోవాలి వాటిని మనలోనే ఉన్న వాటిని మనం బయట వెతుకుతుంటే దొరకవు కానిషిం చూడండి వస్తువు దొరుకుతుంది నేను ఇక్కడ మర్చిపోయిపోయిననుకోండి నేనే వెతకాల పసుపులు వెతుకుతా ఎక్కడ దొరుకుతుంది రాదు లోపల ఉన్నది దానికై బయట వెతుకుతూ ఉంటే దొరకదు బయట ఉన్న దానికోసం లోపల వెతుకుతే దొరకవచ్చు ఎందుకంటే దాని గురించి స్పష్టమైన అవగాహన ఏర్పడుతుంది కాబట్టి పాయింట్ చెప్పి ముందుకు వెళ్ళిపోతా లేకపోతే ఇక్కడే ఆగిపోవాల్సి వస్తుంది ఈనాడు టెలిస్కోపులు అవి ఇవి సైంటిఫిక్ ఎక్విప్మెంట్స్ అన్నీ పెట్టుకుని అంచనాలు వేసి సూర్యుడికి భూమికి ఇంత దూరం ఉంది భూమికి చంద్రుడికి ఇంత దూరం ఉంది ఈ వలయంలో వలయాకారంలో తిరగటం వల్ల ఇంత వ్యవధి పడుతుంది అని ఈనాడు లెక్క చేశారు కానీ ఇలాంటి ఏ ఇన్స్ట్రుమెంట్స్ అందుబాటులో లేనప్పుడు కేవలం తమ యొక్క దృష్టితో ఆలోచించి లెక్కలు కట్టి పంచాంగా నిర్మించారు మన అంటే మరి వాళ్ళ తెలివితేటల ముందు మన ఇన్స్ట్రుమెంట్స్ పోటీ పడటం కదా మీరు అర్థం చేసుకోవటానికి ప్రయత్నం అప్పుడు ఈ జాతి గొప్పతనం ఏమిటో మీకు అర్థం Where are we now and where are we going in terms of values? Because when you say a little bit, you will be able to say a little bit, and you will be able to say a little bit here and here and here and here and here and here. This is 2-3 points. 1-7-3 points. That is 2-3 points. That is 2-3 points. 3 points of time. 2-3 points. 2-3 points. 2-3 points. విలువలు అనేటువంటి ఒక పదాన్ని మనం తీసుకున్నట్టయితే మానవతా విలువలను దృష్టిలో పెట్టుకున్నట్టయితే సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులు నేర ప్రవృత్తి భయభక్తులు క్రమశిక్షణ పరీక్షల్లో కాపీలు అన్నీ కలుపుకుని ఒకే ఒక క్వశ్చన్ కనుక మనం తయారు చేసుకోగలిగినట్టయితే రెండు ఉన్నత స్థానంలో ఉండి ఈ స్థానానికి వచ్చామా లేక రెండు వేల మూడు లో అర్థనే ఉన్నది రెండు వేల పదమూడు అర్తనే ఉన్నది లేక రెండు చాలా అన్యాయం ఉండే సార్ రెండు చాలా మెరుగ్గా ఉన్నది దీనికి ఏం సమాధానమో ఆలోచించి పెట్టుకోండి నంబర్ టూ సరే రెండు వేల ఉన్న సంబంధాలు కొన్ని ఉన్నాయా రెండు వేల పదమూడు ఒక్కసారి మనోనేత్రంలో రెండు వేల పదమూడులో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయో ఒకసారి ఆలోచిద్దాం రెండు వేల పదమూడులో ఒక స్థాయిలో ఉండగా ఇదే పద్ధతిలో రెండు వేల ఉంటుందా లేక ఇంతకన్నా చాలా మెరుగ్గా చక్కగా అద్భుతంగా అందరి మనస్సులోనూ ఉన్నటువంటి ప్రాస్పరిటీ సుఖశాంతులు హ్యాపీనెస్ మనం కులాసాగా ఉండటం అందరూసాగా ఉండటం అనేటువంటిది రెండు వేల ఇరవై మూడులో సాధించబోతున్నామా లేక గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని రెండు వేల పదమూడుతో పోలిస్తే రెండు వేల ఇరవై మూడు ఇంకో రెండు మెట్లో మూడు మెట్లో పద్నాలుగు మెట్లు దిగజారిపోయే అవకాశం ఉన్నదా అనేటువంటిది నాకు రెండు ప్రశ్నలు మొదటి ప్రశ్నలు ముందడుగుతారు అంటే ఆల్టర్నేటివ్స్ ఇవి రెండు వేల మూడులో ఉన్న స్థితి నుంచి నాలుగు మెట్లు దిగామా లేక రెండు వేల మూడు రెండు ఒక స్థాయిలోనే ఉన్నాయా లేక రెండు లో ఉన్న స్థాయి కన్నా రెండు ఉన్నతంగా ఉదాత్తంగా తల ఎగరేసేలా గర్వించేలా మంచి పరిస్థితులు ఉన్నాయా దీని గురించి మీ అభిప్రాయం ఏమి సార్ ప్రశ్నార్థమైంది కదా అంటే రెండు మానవీయ ఇన్ జనరలే కానీ రెండు వేల మూడుతో పోల్చి చూస్తే నాలుగు రోజులు దిగినాం మీ అభిప్రాయం ఏంటంటే రెండు వేల మూడు దగ్గర ఉన్నాయి అంటే ఇటా ఇట కొంచెం మెరుగ్గానే ఉన్నాయి అంటే రెండు వేల మూడు తో పోల్చి చూస్తే రెండు వేల పదమూడు మెరుగ్గా ఉన్నట్టు మీరు భావిస్తున్నారు సరే రెండు వ్యూ పాయింట్స్ మనకు వచ్చేసాయి కాబట్టి చిన్న యాక్టివిటీ యాక్టివిటీ అంటే ఏం లేదు రెండు లో ఉన్న పరిస్థితుల కన్నా రెండు మానవతా విలువలు మానవీయ విలువలు మెట్టు జారింది పట్టు జారింది అని అభిప్రాయం ఉన్న వాళ్ళు ఒక వర్గం రెండు వేల మూడు కన్నా పదమూడు అట్టట్లనే ఉంది జర పర్వాలేదు జర మెరుగే అయింది అని చెప్పని ఒక్కొక్క ఆయన చెప్పిండు అది ఆయన అభిప్రాయం ఇందులో ఎవరు ఎంత మంది ఏ అభిప్రాయాన్ని సమర్థిస్తున్నారో నాకు కొంచెం ఒక ఐడియా కావాలి మొట్టమొదటి ప్రపోజిషన్ ఏంటంటే రెండు వేల పోల్చి చూస్తే రెండు తక్కువ స్థాయిలో ఉంది దిగజారి ఉంది అనేటువంటి దానితో ఏకీభవించే వాళ్ళు ఒకసారి రెండు వేల మూడు కన్నా రెండు వేల పదమూడు బాగున్నది సార్ బాగున్నదానికి నువ్వు అక్కలు పెడుతున్నావు నువ్వు అడుగులే తప్పు అని ఒక ఆయన అన్నాడు ఆయనతో ఏజీ భవించే ఒకసారి చేయలే నువ్వు ఎత్తకపోతే ఎట్లా ఇది ఎక్కడన్యాయం మిగిలిన నువ్వు అర్థనే ఉంటావా ఒక్కరు ఇద్దరు పర్వాలేదు ముగ్గురు ముగ్గురు ఒక్కొక్కసారి ప్రజాస్వామ్యంలో ఉన్న బలహీనత ఏంటంటే సంఖ్యా ప్రాముల్యం మీద ఆధారపడి నిర్ణయాలు చేస్తారు నలుగురితో నారాయణ గురు గోవిందని చెప్పి అంటారు కానీ ఒక్కోసారి తొంభై మంది చెప్పినందువల్ల అది సత్యం కానే ఒకే ఒక్క వ్యక్తి విభిన్నమైన అభిప్రాయం కలిగున్నా అది సత్యమయ్యే అవకాశం ఉంది సరే ఇది ఏదైనా గతం గురించి నాకు ఆయనతోనూ వైరం లేదు ఎంతోనూ స్నేహం లేదు ఇప్పుడు మనం భవిష్యత్తు సూచిద్దాం భవిష్యత్తు గురించి ఆలోచించడానికి నిజానికి కొంత స్థిరమైన బుద్ధి కావాలి స్థిరమైన బుద్ధి అంటే ఏమిటంటే ఎస్ ఐఎమ్ ఎబుల్ టు ప్రొజెక్ట్ ఇన్ టు ది ఫ్యూచర్ అనేటువంటి కాన్ఫిడెన్స్ మనకు కావాలి ఏమిటా కాన్ఫిడెన్సు ఇప్పుడు మనం గతం గురించి వర్తమానం గురించి వేసిన అంచనాలు యొక్క కొనసాగింపే భవిష్యత్ అవుతుంది కదా ఏదన్నా అద్భుతమైన మార్పు ఏర్పడితే తప్ప అద్భుతమైన మార్పు ఏర్పడే సందర్భాలు తక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇలా సినిమాలు ఇలానే ఉంటే మీరు సినిమాలు చూస్తారా చూడరా చూస్తారా జనాలుగా చూస్తారు కదా ఎట్లున్నాయి సినిమాలు ఆ డ్యాన్స్ ఎట్లున్నాయి ఐటమ్ సాంగ్లు ఎట్లున్నాయి డిస్టర్బ్ చేస్తున్నాడే డిస్టర్బ్ చేస్తున్నాడే తొంగ పోరాడు ఎట్లున్నాయి పాంతాలు ఎట్లున్నాయి కాస్తో కూస్తో వయస్సున్నందువల్ల ఆ పాటలు చూస్తే మీ మనస్సు చంచరత్వానికి గురబట్టేది కానీ అంటే తరుణ వయస్కులు అని చెప్పని అంటాం పదమూడు నుంచి పతొమ్మిదేళ్ల అపరిపక్వ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తుల పైన ఆ సినిమా పోస్టర్లు ఆ సినిమాలు ఆ టీవీ సీరియల్స్ ఆ ఇంటర్నెట్ ఆ సైట్లు ఆ పుస్తకాలు పేపర్లు బొమ్మలు ఇవన్నీ కలిసి ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయో కూడా మీరు గుర్తు పెట్టుకుని రెండు స్థితి ఎలా ఉంటే రెండు లో అలానే ఉంటుందా ఇంకా నాలుగు మట్లు పడిపోతుందా లేక ఇంకా బ్రహ్మాండంగా ఉంటారు సార్ ఎందుకు భయపడుతున్నారు మీరు ముసలి వాళ్ళు ఇట్లనే ఆలోచిస్తారు మీరు అనుకుంటున్నారా దీనికి అమ్మా మీ అభిప్రాయం మీరేం చేస్తుంటారు ఇక్కడ అమ్మా చెల్లి అని మీ భయం అనుమానమా నమ్మకమా మూడికి తేడా ఉంది జరుగుతుందని మీకు అనిపిస్తోంది రైట్ రైట్ మీరేమంటారు ఇప్పుడు రెండు వేల పదమూడుతోని రెండు వేల ఇరవై మూడు పోలిస్తే రాజకీయ నాయకుడు లెక్క చెప్పినావు కరెక్టే కదా నేను అదే అన్నా అమ్మా తగ్గొచ్చు పెరగొచ్చు రాత్రి సూర్యుదయం కావచ్చు చంద్రుడు అప్పుడప్పుడు పగలు కనబడతాడు కండాలి చెప్పింది ఇప్పుడు మళ్ళీ ఇందాక లెక్కనే సార్ అభిప్రాయం ఏంటి అప్పుడు నేను మళ్ళా లెక్చర్ ఇవ్వ నువ్వు ఉండవు అప్పుడు మళ్ళీ ఈ ప్రశ్న అడగా అడిగినా ఇంకో ప్రశ్న అడుగుతున్నా ఏమో పది ఎడతరా అన్నది ఉంటది తప్పు ఎంత మాట తప్పు అయ్యా సరే ఇప్పుడు మనకు రెండు మూడు అభిప్రాయాలు వచ్చేసాయి కాబట్టి రెండు కన్నా రెండు వేల ఇరవై మూడు ఎంతమంది ఒకసారి చెయ్యొచ్చండి నువ్వెందుకు ఎత్తుతున్నావమ్మా ఆవిడేమో ఎత్తడం లేదు ఆవిడ ఎత్తకూడదు కాబట్టి మీరు ఎత్తుతున్నారు సరే రెండు ఇందాక చాలా మంది చేయచ్చిన విషయం మీకు తెలుసు రెండు వేల మేడు కన్నా రెండు వేల పదమూడులో నాలుగు మెట్లు దిగింది పరిస్థితులు చూస్తూ ఉంటే రెండు వేల ఇంకో నాలుగు మెట్లు దిగేటట్టు అనిపిస్తున్నది లేక కనిపిస్తున్నది లేక భయపడే స్థితి ఉన్నది అని వాళ్ళు ఒకసారి చేయటండి మనసు మారిందా పార్టీ మారినా పార్టీనే మారిపోయారు ఇప్పుడు అంత డిమాండ్ ఆ సీజన్ రెండు వేల పద్నాలుగులో ఎన్నికలు వచ్చేంత వరకు అందరూ పార్టీలు మారుతున్నారు ఎవరే పార్టీలు ఉన్నారో వాళ్లకు తెలియదు మనకు తెలియదు కరెక్ట్ గెలిచినాక ఇంకో పార్టీ మారచ్చు మనకేం తెలుసు వదిలేదు మనం దాని గురించి మాట్లాడుతాందా సో ఇది ఎంత కీలకమైన ప్రశ్న అంటే పాయింట్ నెంబర్ వన్ రెండు ఎలాగైనా ఉందని నీవు బాగుపడటానికి నీకు అభ్యంతరం ఏంటి పాయింట్ అర్థమైందా మీకు ఓ ఎక్స్టర్నల్ హో దూసరి బాత్ ఓ మేరే హాత్మే నయే నా చేతుల్లో లేదు నేను ప్రయత్నం చేస్తే వేరే సంగతి నా చేతుల్లో లేదు చేతులు లేని దాని గురించి ఎందుకు వరీ అవ్వాలా అవునాయా అదైతే చేతుల్లో లేదు మరి ఈ చేతిలో దాని గురించి నువ్వేం చేస్తున్నావు ఉదాహరణకు సార్ మీరు వ్యాపారమా ఏం చేస్తారు మీరు పని చేయబోతున్నా తింటే మేము వ్యవసాయం అట్ట చెప్తారు రైట్ ఇప్పుడు మీకు ఉదాహరణకు ఈ పది సంవత్సరాల్లో మరింకింత మేరైన ఎరువులు వర్షాలు పుష్కలంగా పండి మరికి పెస్టిసైడ్స్ ఇన్సెక్టిసైడ్స్ ఫెర్టిలైజర్స్ ఇవన్నీ సరిగ్గా ప్రపోర్షన్స్ లో కనుక వేస్తే ఇబ్బందులు లేకుండా దిగుబడి ఎక్కువైనట్ైతే ఆదాయం ఎక్కువైనట్ైతే బాగుంటుందనే అభిప్రాయం ఉందా లేదా ఉంటుంది అంతకుముందుసారి ఏడేడు వర్ష పెట్టి వానలు లేవు అసలు మన తెలంగాణలో ఎక్కువ లేవు పేరుకు మనకు గోదావరి కృష్ణా ఉన్నాయి కానీ సన్నగుంటాయి రాజమండ్రిలో ఉన్నట్టుండవు మన అంతా చెరువులు వేస్తాయి ఆ చెరువుల మనం కబ్జాలు చేసుకుని చేస్తున్నాము చెరువు సైజు చిన్నగా అయిపోయినాయి లేక మాయమైపోయినాయి దీనివల్ల పొరపాక మార చుక్కబడితే మిగులుతా మిగిల ఇకటానికి లేదు ప్రవహించడానికి ఎడకల్ వస్తుంది నీళ్ళెక్కడ ఉంటాయి ఉండవు తాగునీరు లారీలో ఉంటే జనమే తాగునీరు లారీలో చెప్పిందా ఎందుకు నేను చెప్తున్నానంటే ఆలోచించడానికి కోరుకోవడానికి ప్రయత్నం చేయదు you don't begin to think you will get stuck where you are neethi samadha sthiti ki prashnicha manasattame pradhana maina karam samsyaku ko parishkaram kondare chasa vega pondame mana baligana adige vaadu lenanduvalla నడుస్తున్నటువంటి వ్యవహార సరళి ఇలాగే కొనసాగితే మరింత పట్ట పగ్గాలు తెలుసుకున్న స్థితి ఏర్పడుతుంది సమాజంలో బాధ్యతాయుతమైన ప్రతి పౌరుడు గమనించవలసిన అవసరం ఉంది అది మీకు దృష్టిలో చెప్పడం కోసమే ఇలా ఇంతసేపు నేను ఈ విషయాన్ని నేను చెప్పడానికి ప్రయత్నం చేశాను దీన్ని కొంచెం గమనించండి మామూలుగా ఈ గ్రాఫ్ అనేటువంటిది మీకు తెలిసినటువంటి విషయమే అప్పుడెప్పుడూ అనాటి కాలంలో రాక్షసత్వము మృగతత్వము పశుత్వము అనేటువంటివి ఉండేవి వాటి నుంచి మంచితన తెలియజేయడంతో ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు పైకి ఎదిగి మానవత మానవత్వం మానవతా విలువలు అని అవగాహన స్థాయికి చేరుకున్నారు ఈ తెలివి చేయడానికి కనుక సక్రమంగా వాడుతున్నట్టయితే భవిష్యత్తులో తాను దివ్యత్వాన్ని మనస్సులోకి ఆహ్వానించుకుని దివ్యత్వాన్ని అవగాహనలోకి తెచ్చుకుని తన ప్రవర్తన వల్ల ఇతరులకు కష్టం కలగకుండా నష్టం కలగకుండా అందరూ బాగుపడేందుకు దోహదం కాలం వస్తుంది ఉందిలే మంచి కాలం ముందు అని అనుకునేందుకు అది ఆధారభూతం దీన్ని కొంచెం మార్చి చూపిస్తున్నా నేను గమనించండి అరే ఆ పాత కాలంలా రాక్షసులు ఉండేవాళ్ళు బాగుండేది వైసీపీ వాడినే బల బాడే అర్థం చేసేటోడు ఒకటి ఆలోచించే రోడ్డు రుచిలో బల్యం చేసేటోడు అప్పటికల్లి అరే ప్రజాస్వామ్యం అంట ప్రశ్నిస్తారట ఐదు కోసం ఏంటి కలెక్టర్ ఓకే ఓరు గెలుస్తారట గెలుసుకోండి అట్టుకోదారట ఓడిపోయిన రుచి దీని వల్ల అందరూ ముక్కు మూసుకుని తపస్సు చేసుకునే ప్రపంచం ప్రపంచమా మనకి ఎందుకని మంచితనం ఎందుకు అక్షర్లేదు అన్నటువంటి ఈ స్థితిని సమర్థిస్తారనేది నేను ఇందాక రెండు వేల మూడు ఈక్వేషన్ లో ఫిట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి వై ఎథిక్స్ అండ్ వాల్యూస్ ఫర్ హ్యూమన్ బీయింగ్ మొత్తం ఎనభై లక్షల జీవనాశులు ఉన్నాయి అందులో ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది లేదా తొమ్మిది వందల తొంభై తొమ్మిది జీవరాశులు ఒకవైపు మనిషకడు ఒకవైపు ఉత్కృష్టమైనటువంటి భగవంతుని సృష్టి అద్భుతమైనటువంటి మేధా సంపత్తి ఆ ఎనభై లక్షల చిల్లర విడివిడిగా గాని కలిసి కాని ఏనాడు ఏ ప్రయత్నము చేసి ఒక్క అడుగు ముందుకు వెళ్ళలేకపోయాయి ఒక పదివేల సంవత్సరాలు కుక్కలు ఎలా ఉండేవో ఈనాడు అలాగే ఉంటున్నాయి ఏడుగులు ఎలా ఉండేవో అలాగే ఉంటున్నాయి దాని మనుషులు అలా లేరు ఓ ఇరవై ఏళ్ల క్రితం మన హైదరాబాద్ నిజామాబాద్ కరీంనగర్ రోడ్లు ఎట్లుండేవి ఇప్పుడు ఎట్లున్నాయి రైడ్ ఎట్లుండేవి ఇప్పుడు ఎట్లున్నాయి ఓవర్ బ్రిడ్జ్లు అండర్ బ్రిడ్జ్లు సూపర్ వేలు హైవేలు రింగు రోడ్డులు అప్పుడు లేవు ఇప్పుడు ఉన్నాయి దీనివల్ల ప్రయాణం దూరంగా తగ్గింది యాక్సిడెంట్ కూడా తిరిగినాయి అది ఏ విషయం నేను ఎందుకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే ఎనభై మూడు లక్షల చిల్లర జీవరాశులకు లేనటువంటి నీతి నియమాల ప్రసక్తి సృష్టిలో ఒకరైన మనకు ఎందుకో అని ప్రశ్నిద్దామా లేక పోషాకుని వేరు ఏది యాభై వేలు లక్షలు రెండు లక్షల సంవత్సరాల క్రితమో కూడా బట్టలు కోతుల వలె గొరువుల వలె చింపాలి తీర వలె చే తర్వాత తర్వాత తర్వాత స్పృహం వచ్చి ఇది మంచి ఇది చెడు ఇది పాపం ఇది పుణ్యం ఇది ధర్మం ఇది అధర్మం ఇది నీతి ఇది అవినీతి అనే విచక్షణ తెలిసి సిగ్గు అనేది తెలిసి సిగ్గుపడే పనులు చేయకూడదని తెలిసి ఇది ఒప్పు తప్పు అని తెలిసి తప్పుడు పండుగ మనస్సును పోకుండా అడ్డు పెట్టుకోవాలనే సంస్కారాన్ని నేర్చుకోవాలని తెలిసి ఒక కట్టడి ఏర్పడి ఒక వ్యవస్థ ఏర్పడి మ్యారేజ్ అంటే వివాహ వ్యవస్థ ఏర్పడి సమాజ వ్యవస్థ ఏర్పడి ఎవడి చెయ్యి దేని మీద పడితే ఆ సొంతం అనేటువంటి పద్ధతి కాదుగా అందరూ కలిసి అందరి కోసం జీవించవలసిన విధానానికి మనం ఆలోచించవలే స్పృహ ఏర్పడిన సందర్భము విలువలకు సంస్కృతికి నాగరికతకు తొలి క్షణాలు చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు మామూలుగా రోడ్ల మీద బండి నడుగుతున్నప్పుడు లెఫ్ట్ సైడ్ పోవటం ట్రాఫిక్ రూల్పోతున్నట్టయితే రైట్ సైడ్ ఉండాలి నేను ఉదాహరణ రోడ్డు మీద నిల్చుని ఆ పోలీస్ ఆయనతో స్వతంత్ర దేశం పుట్టినా ఇష్టం వచ్చినట్టు నడిపే హక్కు నాకుండాలి నువ్వెవరు నా హక్కుని తీసివేయటానికి అని మాట్లాడితే పోలీస్ ఆయన ఏమంటాడు కరెక్ట్ చెప్పినావు సార్ స్టేషన్ కు బల ఓ ఇరవై నాలుగు గంటల అప్పుడు నీకు స్వాతంత్రం ఎందుకు వచ్చిందో రోడ్డు మీద ఇష్టం వచ్చినట్టు బయట నడవడానికి సంజాయిస్తాడు తీసుకోవడం సమయం కన్సిడర్ ఇండివిజువల్ ఫ్రీడమ్మన్ అందరి కోసం నియమాల్ని నిర్ణయించి అందరి క్షేమం కోసం నియమాన్ని పాటించమని చెబుతూ ఉన్నందువల్ల నా వ్యక్తిగత స్వాతంత్రం ఇంకా నా దిక్క లెక్క ఉందనేటువంటి పద్ధతిలో కాకుండా నా దిక్కని నేను సరెండర్ చేస్తున్నాను ఎందుకు సమాజ భద్రత కోసం అనేటువంటి సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి ఏమీ అనుకోకపోతే కొన్ని నెలల క్రితం ఢిల్లీలో జరిగిన అత్యాచార సంఘటన గురించి మీ అభిప్రాయం ఏంటి మాట్లాడుతున్నాం చాలా దూరం ఎవరికో జరిగింది సార్ మన వాళ్ళ కాదు కదా మన బంధువులా కాదు కదా ఆలోచిద్దామా కానీ నాగరిక సమాజంలో ఏది జరగకూడదు ఎందుకు జరుగుతోందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దామా ఆరుగురి యొక్క తల్లిదండ్రులు వాళ్ళని తెచ్చిన తీరు తప్పని చెప్పని చెబుతామా వాళ్ళు ఆ చదివింది తప్పని చెప్పని తర్వాత ప్రతిరోజు పేపర్ లో దేశం మొత్తం మీద ఎక్కడో ఒక చోట మన జిల్లాతో సహా మన రాష్ట్రంతో సహా అన్యాయాలు అక్రమాలు జరుగుతూనే ఉన్నాయి ఇవి కనుక దృష్టిలో పెట్టుకుంటే రెండు వేల పదమూడుతో పోచి ఉన్నతంగా ఉండే అవకాశాలున్నాయని భావిస్తున్నారా మీరు అది ఇంకా దిగజారకుండా ఉండవలసిన బాధ్యత మన మన ఇంట్లో మన అమ్మకో తల్లికో చెల్లికో కూతురుకో జరిగితేనే మేర్కొని నేను ఆగ్రహాన్ని పరశురామ అవతారం దాలుస్తాను నరసింహ అవతారం దాలుస్తాను మా ఊళ్ళు జరగంత వరకు నేనేం పట్టించుకోను భయ్ ఇది ఎక్కడ న్యాయం అవుతుంది ఆలోచించవలసిన సమాధారాలు భవిష్యత్తు కాదు చెప్పేది నేని మన సంస్కారం మీద ఆలోచనల మీద కృషి మీద వ్యక్తిత్వం మీద సత్యనిష్ట మీద ధర్మనిష్ట మీద ఆధారపడి ఉంటుంది విషయాన్ని మనం గమనించాలి విలువలు ఎందుకయ్యా అంటే మనిషిలో దివ్యత్వానికి పేర్కొనబడాలని పురాణ కథలు చెప్పండి అనవసరం ఆమె ఎప్పుడో జరిగినాయి సార్ ఎవరు చూసి పెట్టి రాయ గారు చెప్తారు మీరు చెప్తారు మేము వింటూ ఉంటాము లేకపోతే అవుతదా పెట్టదా పొద్దు అక్కడ మీకు అప్పుడప్పుడు న్యూస్ పేపర్ లో ఒకటి కనబడతారు అప్పుడు ఏంటంటే ఒక ఆయన ఒక బ్యాగ్ మర్చిపోయిన ఆటో రిక్షా ఆటో రిక్షా డ్రైవర్ పోలీస్ స్టేషన్ కు పోయింది సార్ మీరే ఆటో మే విలా ఇస్కాయకి ముజెంట్ మాల్ూమ్ నైయే పొద్దున పోలీస్ స్టేషన్ మే హ్యాండ్ ఓవర్ కదా ఎంత నుంచి ఎంత వే కూర్గా అండి ఆ సుక్ తీసుకుని డిపో చూడే కదా శ్రీనివాసులు కూడా ఉన్నారా ఏదో ఉంటాడు సార్ కోడికోకడు పిచ్చోడు ఉంటాడు అట్లా అనుకుంటానా ఇంకా ఏదో ధర్మం ఉన్నట్టుంది ఒక సన్నని దార పోగుని పట్టుకుని పాకులాడుతూ ఉన్నట్టుంది చాలా మంది మోసగాడు వెరవులు ఉండొచ్చు ఇంకా ఒకడు మంచిోడు ఉన్నాడు భయ విలువలు తెలిసిన వాడున్నాడు ఇద్దరులకు కష్టం కలిగించదనుకునేటువంటి భావన ఉన్నటువంటి వాడు పొద్దున్నాడు అని మనం హర్షిద్దామా మరి రేపు పొద్దున అలాంటి పరిస్థితి మనకి ఎదురైతే మనం ఎటువైపు మొగ్గు చూపిద్దాం నాది కాని వస్తువుపై నాకెందుకు ధ్యాస నీకేది సంప్రాప్తమో దాని నుంచి అనుభవిద్దామనుకునేటువంటి ధ్యాస నీకెందుకు కలిగి బలాయిదాని మీద కన్నెందుకు పడుతున్నది దొంగ తీదామనే ఆసక్తి ఏర్పడుతున్నారు ఇది అతనికి ఉన్నట్టయితే రేపు పొద్దున మళ్ళీ అతనిక రాజ్యం వచ్చేటువంటి పరిస్థితులు మళ్ళీ మరొకసారి పునరావృతం అవుతాయేమో కదా మీరేమనుకోవకపోతే ప్రజాస్వామ్యం యొక్క విలువను గమనించారా మీరు సదరస్ట్ డీప్ ఆఫ్ దిస్ కంట్రీ రామేశ్వరం దగ్గర చేపలపాటే కుటుంబాల్లో కూర్చున్నటువంటి అల్ప సంఖ్యాక వర్గానికి చెందినటువంటి అబ్దుల్ కలాం దేశానికి ప్రెసిడెంట్ అయ్యారు రాసనిక వ్యవస్థ ఉన్నట్టయితే సంభవం అయింది కాదు నంబర్ టూ కులం పేరిట మతం పేరిట నిలువు ఆ నవాబు గారి రాజ్యమోదాన్ గారి రాజ్యమో ఉన్నట్టయితే చదువు ఎందుకు రా మీరు మీరు చదువుకోండి అని ఆయన నిర్ణయం చేస్తుండేవాడు మనందరికీ చదువులు వచ్చిండేయా ఇంజనీరింగ్ డాక్టర్లు అడిగితే భావనా మరి ప్రజాస్వామ్యం విలువ గ్రహించి దానిలో ఎన్ని లాభాలు ఉన్నప్పుడు దాన్ని కాపాడుకోవాలనే భావన మనకు ఎందుకు పక్షిలో కావడం ప్రయత్నాలు ఎందుకు సైద్ధాంతిక నిబద్ధత ఎందుకు ఉండడం లేదు మానవ ఆయన చెప్తుంటూ ఓటేస్తున్నా ఆయన ఎవరికి ఓటే బట్టే వాళ్ళకి ఓటేస్తా ఇద స్వాతంత్రం వచ్చిన అరవై ఆరు సంవత్సరాలకి జనం ఈ స్థితిలో ఉన్నారంటే తప్ప ఎవరు ఆలోచించండి దానికి సమాధానం కాదు కావాల్సింది మీ ఆలోచనే కావాలి ఇది ఉంది చాలా అవసరం ఉన్నప్పుడు తీసుకుంటాను ప్రపంచంలో వ్యక్తులను ప్రేమించాలని వస్తువులను వాడుకోవాలని నియమం మనం ఏం చేస్తున్నాం తెలుసురా వస్తువులను ప్రేమిస్తున్నాము వ్యక్తులను వాడుకుంటున్నాము ఈ విషయం మీరు గమనించారా వ్యక్తులను వాడుకోవాలా ప్రేమించాలా చెప్ప రెండో రోజు అంటే ఏది మొదటిదో నీవే దృష్టి నాకేం తెలుసు ఏది రెండోది ఏది మొదటిది వస్తువులు వ్యక్తులు భయపించారు ఇది నీకు అల్లర్ కాదు ఏమంటావు అవసరం దీన్ని వాడుకోవాలా ప్రేమించాలా ప్రేమతో వాడుకోవచ్చు నాకు అభ్యంతరం లేదు ఉదాహరణకు మీ అమ్మాయి ఆడుతూ దీన్ని విరగొట్టింది ఠపిఠపి దీని విలువెంత నీ కూతురు విలువెంత సవలే సవదైందా మీకు కళ్ళ దాలు విరిగిపోతే ఇంకో రెండు వేలు మూడు వేలు తెలియదు పెడితే కొత్త పేరు కొనుక్కోచు నీ కో కొట్టుడికి నువ్వు విశ్లేషణం స్తంభానికి తలదగి తల బద్దలైతే డాక్టర్ సాహ్ దగ్గర తీసుకొచ్చే మూడు కుట్లు కొట్టి బ్రెయిన్ లోపల ఏమైందో తెలియదు నూరోసత్యం దగ్గర తీసుకుపోవాలి హైదరాబాద్ బ్రెయిన్ డామేజ్ కాకపోతే పర్వలేదు కానీ మొత్తం గ్రామక శక్తి పోయి పిచ్చిచ్చిందంటే నేనేం జవాబారు చేయలేదు నాయన అని చెప్పిన ఆయన చెప్తే అప్పుడు నువ్వు ఎంత రిగ్రెట్ చేస్తావు నీ రెండు మూడు వేల రూపాయల కళ్లతాలకు నీకు వచ్చినటువంటి మనిషికి రానకూడని కోపం నీకు వచ్చినందుకు తిట్టుకుంటావా ఎవరైనా అర్థం చేస్తారు మూడు వేల రూపాయల కళ్ళతాలు బదలపడుతుందా కుదురు అని చెప్పి నువ్వు అంటవా ఇందులో రాజకీయాలు మానవతా విలువలు ఉన్నాయి నీ చెప్పే పాయింట్ అది అవసరం కొద్దీ మనం ఈ పార్టీనో ఆ పార్టీనో ఆ జెండానో ఏదో ఒక ఎజెండా పట్టుకుని తిరగొచ్చు కానీ మనిషి అన్నటువంటి వ్యక్తికి ఉండవలసిన విచక్షణ మానవతా విలువలు ఏమిటి అనేటువంటిది నా ప్రశ్న ఆ ప్రశ్న గురించి నేను మాట్లాడటానికి ప్రయత్నం చేస్తున్నాను రిలీజియన్ మతం ఇక్కడ ఉన్న నాకు తెలీదు ఏ మతస్థులైనా ఉండొచ్చు కానీ నేను స్వామి వివేకానంద రామకృష్ణ మఠం మేమేమంటామంటే ఇఫ్ యు ఆర్ ఎ హిందూ బికమ్ ఎ బెటర్ హిందూ ఇఫ్ యు ముస్లిం బికమ్ ఎ బెటర్ ముస్లిం ఇఫ్ యు క్రిస్టియన్ బికమ్ ఇఫ్ యులీవ్ ఇన్ గాడ్ నో ప్రాబ్లం బికమ్ హ్యూమన్ బింగ్ నీ మతం ఏదైనా నీవు పుట్టిన మతాన్ని నీవు పాటించు ఆచరించు పెద్ద నమ్మకం లేదంటే నీ ఇష్టం సార్ అస్సలు నమ్మకం సార్ దేవుణ్ణి పర్వదే మంచి మనిషి అవటానికి మాత్రం ప్రయత్నం చేయదు ఎందుకంటే మతం ఎందుకు సృష్టించబడింది మనిషి మంచి అవటాని కోసమని మతం సృష్టించబడింది మతాన్ని దుర్వినియోగపరచకూడదు ఏ మతంలోనూ తప్పుడు కూతలు లేవు ఏ మతం కూడా అబద్ధాలు చెప్పమని దొంగతనం చేయమని అన్యాయం చేయమని దోచుకోమనమని తాగమని తనలాడనమని చెప్పలేదు అది నీ యొక్క లోపభూ ఇష్టమైన అవగాహన చేత ఏర్పడినటువంటి నీ బలహీనతనే తప్ప వాటి బలహీనత కాదు అవును మతాలు ఇన్ని ఎందుకు వచ్చినాయా సార్ మతాలు ఇన్ని ఎందుకు వచ్చినాయంటున్నాను నన్ను అడుగుతావేను సార్ నేను చెప్పి నే పెట్టినా ఇన్ని దీనికి ఒక క్లూ ఇస్తా మనం సృష్టించుకున్నది కరెక్ట్ పాట చెప్పిండ్రు మీ అభిప్రాయం సార్ మానవడుస్ మరి మానవడుస్ రావరి మీద మతాల మీద అంటే ఇంకో మతం మీద నమ్మకం లేక మనం కొత్త మతం పెట్టినా అంతే కదా అంతే కదా మన కోసం సృష్టించుకునే సరే మీకు చిన్న పాయింట్ చెప్తారు మీకు అర్థం అవుతుంది ఓ ప్రశ్న రూపంలో అడుగుతున్నాను మరి దీనికి సమాధానం చెప్పండి మనిషి పుట్టిన తర్వాత మతం పుట్టిందా మతం పుట్టిన తర్వాత మనిషి పుట్టాడా ఇప్పుడు ఈ పాయింట్ గమనించండి మతం గనక ముందు పుట్టి మనిషి గనక తర్వాత పుట్టింటే అందరూ అదే మతానికి పాటించే వాళ్ళు అయ్యి ఉండేవాళ్ళు మీకు అర్థమైంది కదా మనిషి ముందు పుట్టినాక మతం తర్వాత పుట్టినందుకు వేరు వేరు మతాలు సరే కొంచెం నమ్మటం ఇబ్బంది అవుతుంది ఇంకో చిన్న ఉదాహరణ చెప్తాను నేను కుక్కలు బాగుభోవర్ అంటాయి అంతే అన్నమాసిన వాళ్ళ మధ్య కుక్కలు బాగుభోవారు అంటాయి కదా అమెరికా అధ్యక్షుడు ఒబామా గారి కుక్క గాని పైకి వెళ్ళిపోయిన ఒసామా గారి కుక్క గాని అమెరికా కుక్క కాని ఆస్ట్రేలియా కుక్క కాని బౌబో అని ఒకే భాష మాట్లాడతాయి చిన్న కుక్క కావచ్చు బొచ్చు కుక్క కావచ్చు వేట కుక్క కావచ్చు పులిలా ఉండే కుక్క కావచ్చు బౌబౌ వాటి లాంగ్వేజ్ వాటికి భాష లేదు రాదు అవి నేర్చుకోవు మనిషి పుట్టిన తర్వాత భాషలు పుట్టిన చేత అనేకమైన భాషలు ఇదే సత్యం మనిషి పుట్టిన తర్వాత మతం పుట్టిన కారణం చేత అనేకమైన మతాలు ఇది అర్థం చేసుకుంటే పోట్లాట్లు ఎందుకు వస్తాయి మీ ఇంట్లో వంకాయ కూర మా ఇంట్లో బెండకాయ కూర ఆయన ఇంట్లో వేపుడు ఈయనిట్లో తాలింపు ఇంకోటిలో ఇంకోటి నీకు ఇష్టం వచ్చిన కూడా నేర్చుకోని తిను రే ఇవాళ్ళందరూ వంకాయ తినాలా అదే ఇదే స్టాండర్డ్ అదేంటి స్వాతంత్రం దేనికి చెడగొట్టడానికా విడగొట్టడానికా పాడు చేయటానిక పని చేయటానిక పని చేయించటానిక ఈ విషయాలు అర్థం చేసుకుంటే బాగుంటుంది అందుకని నేను ఈ భాష మతం అనేటువంటి రెండు ఉదాహరణలు తీసుకోవడానికి నేను ప్రయత్నం చేశాను ఎందుకున్నాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క రుచి ఒక మతంలో దేవుడికి ఆకారం ఉంది అంటే ఒప్పుకోరు మనకు ఆకారాలున్న దేవుడు గోల్డ్ అంతమంటున్నారు కోట్ల మంది ముక్కోటి దేవతలు చెప్పని మనం చేస్తాం కానీ ఇందులో ఆధ్యాత్మిక అర్థం చేస్తున్నట్లయితే సాకార నిరాకార ఆరాధనలు రెండు స్వభావాలు ఉన్నాయి ఇక్కడ ఈ దృష్టి నిలవడం కోసం ఒక స్థితిలో సాకార సగుణ అర్చలతో ప్రారంభించి నిరాకార నిర్గుణ పరమాత్వం సేవించే స్థితిని కెళ్ళటానికి ఇది తొలిమె అని తెలిసిన బెల్ల చేయాలి అది అర్థం చేసుకోకుండా మీ మతంలో విగ్రహారాధన ఉన్నది మా మతంలో లేదు గొప్ప తెలుసా మీ మతంలో ఇందరు దేవతలున్నారు మా మతంలో ఒక్కడే తెలుసా అని ఎవరికి వాళ్ళు వాళ్ల మతాన్ని గొప్పదారిగా భావించటం వల్ల వస్తున్నటువంటి నిరోగీతలు అతగీతల ప్రభావం బయటపడినప్పుడు అప్పుడు విశ్వభారవ సౌభాదృత్వం అంటే యూనివర్సల్ బ్రదర్హుడ్ అంటే ఏమిటో అప్పుడు మనిషికి అర్థమవుతుంది చదువు నేర్పించవలసిన సంస్కారం ఇది ఈనాడు నేర్పించలేకపోతున్న దౌర్భాగ్య వాస్తవం ఇది మనిషిలో మనకేం గలబడుతున్నాయి అసలు ఈ మానవతా విలువలనేటువంటి త్రీ నేను ఎందుకు మీకు కొద్దిగానైనా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే స్వార్థం కనబడుతోంది లోభం కనబడుతోంది గర్వం కనబడుతోంది అసూయ కనబడుతోంది కోపం కనబడుతోంది మోహం కనబడుతోంది ద్వేషం కనబడుతోంది అసహనం కనబడుతోంది బంధ ప్రమాణాలు కనబడుతున్నాయి తెలిసింది పాటించకపోవటం కనబడుతోంది తెలుసుకుంటేనే కష్టం తెలుసుకుంది కూడా పట్టించుకోవటం తెలుసుకోవాలనే తాపత్రయం కూడా రాస్తే నా తోచినట్టు చేస్తున్నాను తిక్క కొద్ది చేస్తున్నాను అనేటువంటి వ్యక్తులు మనకు కనబడుతున్నారు మరి విలువలు అవసరమా విలువలు అవసరం లేదా నది అటు ఇటు గట్టు ఏర్పడతాయి ఎందుకని ప్రవాహానికి ఉన్నటువంటి ఫోర్స్ వల్ల నేలను అది కోసుకొని ముందుకుపోవటం వల్ల వేల సంవత్సరాల నదులు ప్రవహించిన కారణం చేత సహజమైనటువంటి గంటలు ఏర్పడాలి కానీ ఒక్కోసారి సాధారణం కన్నా విపరీతంగా వాహనం కురిసినందువల్లమెంట్ ఏరియాలో పడ్డ మొత్తం వర్షపు నీరం తగ్గ కాలువల ద్వారా ఉప నదుల ద్వారా వచ్చి నదిలో చేరినందువల్ల నది భక్కిపోతుంది కృష్ణమ్మ తల్లి గోదావరి తల్లి జలం నీరు అని మనం దండం పెట్టేటువంటి మనకు ఒక్కోసారి ముంచేసి ఇళ్లు పొలాలు కుటుంబాలు ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరుగుతున్న విషయాలు అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం అంటే అక్కడేంటి ఏర్పడిన పోనికలు మనం తీయకపోవడం తప్పు పదేళ్లకు పదిహేను ఏళ్లలో ఎప్పుడో బెద్దెత్తుల వర్షాలు వస్తాయని తెలిసినప్పుడు లోతపు ప్రాంతాలలో గృహాలు నిర్మించుకోవడం గీతాము నది కట్టుకన్నా ఎత్తుగా నువ్వు నిర్మించుకోవాల్సిన అవసరమని గెలిపరిస్తున్నావు ఇదే వర్గంకపోతే హైదరాబాద్ లో ఏ నది లేదు ఉన్న ఒక మూసినది తప్ప ఆ మూసినది ఎక్కువ ఉంటుంది ఎన్ని నీళ్ళు ఉంటాయో వీళ్ళు దశ తెలివదు కానీ కుట్టు పెరిగిన ఉంది నాగ ఆ మధ్య ఒక ఎనిమిది పదిహేల క్రితం హైదరాబాద్ లో వరదలు వచ్చాయి గుర్తుండదు ఎందుకు వచ్చినాయి ఆ మురికి కాబడితే అది కొగిపోతున్నాయి మానవ బలహీనతలకు మనం ప్రకృతి నిధి అదృష్టము దురదృష్టము తలరా తాలే పేరు పెట్టుకునే బలహీన నీవు చేయాల్సిన పని నువ్వు చేయకుండా దానిపై నిమం పెట్టేటువంటి బలహీన మానవ తప్పిదాలకు దైవం అదే సంస్కారం అవుతుంది అదే సహృదయం మానవ సమాజంలో మ్యారేజ్ అంటే వివాహ వ్యవస్థ అనేటువంటిది ఒకటి ఉంది ఇందాక నేను చెప్పిన ఎనభై లక్షల జీవరాశుల్లో ఎనభై మూడు వివాహ వ్యవస్థ లేదు ఎవరు ఎవరితో ఉన్నా ఎవరు తప్పు పట్టరు కానీ మనిషి ఒక సంస్కారాన్ని దృష్టిలో పెట్టుకుని మతమేదైనా ఎప్పుడో లక్షల సంవత్సరాల ఎలా ఉందో నాకు తెలియదు ఏదో సోషాలజీ వాడు చెబుతారు కానీ నాకు సంబంధించినంత నేడు ఉన్నటువంటి సమాజంలో వివాహము వివాహం చేసిన తర్వాత పిల్లలు వివాహానికి పూర్వము పిల్లల్ని కనకూడదు మీరేం అనుకోకపోతే ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉన్నారు కాబట్టి నేను మీకు చెప్తున్నాను నేను ప్రకృతికి సంబంధించినంత మటుకు పిల్లలు పుట్టడానికి వివాహం అనే మంత్రం అక్కర్లాన్ గెట్ చిల్డ్రన్ వితౌట్ బి మ్యాన్ యుక్త వయస్సులో ఉన్నటువంటి ఇద్దరి యొక్క సంపర్కం వల్ల సంతానం ఏర్పడుతుంది లు దాని కొడుకు ఏమి ప్రకృతి అక్కడ అంటే మనిషి ఏర్పాటు చేసుకున్నటువంటిది కానీ అంటే అర్థం ఏంటి ఉదాహరణ మా అమ్మాయిని నేను ఒక అబ్బాయికి పెళ్లి చేసి మిమ్మల్ని అందరినీ పిలిచి రే నాయన నా కూతురునికో వాళ్ళ నాయన కొడుకు పెళ్లి చేస్తున్నా అందుకని రేపు పొద్దున మీరు ఎవరు నా కూతురు పాపర్తో నిలు వాళ్ళ ఫ్యామిలీ వేసుకోని వాళ్ళిద్దరు బుద్ధిమంతులుగా ఒకరికొకరు కట్టుబడి ఉండవలే ఆ అబ్బాయి మీద ఇంకెవరు ఆశలు పెట్టుకోవద్దు ఈ అమ్మాయి మీద ఇంకెవరు ఆశలు పెట్టుకోవద్దు వాళ్ళని డిస్టర్బ్ చేయదు పెద్ద వేషాలు ఇస్తే మేమంతరం వచ్చి నీకు ఖాళీ కొడుతుందని చాబుతాము చెప్పినట్టే ఇంత పబ్లిసిటీ ఎందుకు ఆ పెళ్లికి ప్రైవేట్ వ్యవహారం నాకు మా విజయవాడ వ్యవహారం చేస్తున్నాయి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసి నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను మ్యారేజ్ అనేటువంటి మానవ నాగరికతకు ఒక ప్రధానమైనటువంటి అంశం అది ఉంది కాబట్టి పుట్టుక చావు పుట్టుక సంబంధించి మన జీవితము వివాహాలకు సంబంధించిన నీతి నియమాలు సమాజంలో అనేక ఇతర కార్యకలాపాలకు వర్తిస్తాయి అందుకని ఎథిక్స్ అండ్ వాల్యూస్ అనేటువంటి విషయాన్ని మనం విస్మరించకుండా అధ్యయనం చేయవలసిన అవసరం ఉంది ఈ మధ్య న్యూస్ పేపర్ ఒక స్టేట్మెంట్ పడింది మ్యారేజ్ అవుట్ డేటెడ్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పడం ఇంగ్లీష్ పేపర్ లో పడింది అని అందుకే ఇంగ్లీష్లోనే పోటీ చేస్తున్నాను దాని అర్థం ఏంటంటే రద్దు చేయాలి ఎవరు ఎవరిని వివాహం చేసుకోకరా ఎవరికి కావాలంటే వారితో వాళ్ళు ఉండవచ్చు కాలం గడవచ్చు పిల్లల్ని కలవచ్చు రోడ్ల మీద పారయ్యవచ్చు అనాథ ఆశ్రమాలు ఏమైనా సరే కానీ వివాహం అనే వ్యవస్థను రద్దు చేయలేదని మనం నిర్ధారణ ఇచ్చినటువంటి వాక్యం అది నాగరిక మనస్థుల ఒక్క క్షణం నేను రెండు వేల పదమూడులో రెండు వేల ఇరవై మూడు గురించి ఆలోచించమని నేను చెప్పినాడు వివాహం లేనటువంటి సమాజం ఎలా ఉంటుందో ఒక్క క్షణం తల్లిదండ్రులు బాధ్యతాయుతంగా కనిపించినప్పుడే కాబట్టి పెడదోడులు సమాజంలో కనపడుతూ ఉన్నప్పుడు తల్లెవరో తండరెవరో తెలియక ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తులకు కలిగినటువంటి సంతానం గవర్నమెంట్ హాస్టల్స్ లలో అనాథ కులలో కనుక పెరిగినట్లయితే వాళ్ళకి ఎలాంటి వనస్తత్వం ఉంటుంది రేపు పొద్దున్న వాడు సమాజంలో పెద్దవాళ్ళు అయినప్పుడు ఎలాంటి అరాచకాలకు వాడు ఆహ్వానం పలుకుంటానటువంటి విషయాన్ని కనుక మీరు గమనిస్తే ఈ కట్టడి ఈ క్రమశిక్షణ ఈ పద్ధతి ఈ వ్యవహారము దీని కొనసాగింపు ఎంత అవసరమో మనకు తెలుస్తుంది అది ప్రాముఖ్యత వాట్ ఈస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఇన్ నేచర్ చిన్న మాట ఇప్పుడు ఒకటి పది దాదాపు అవుతున్నది నాకు ఏ మాత్రం తొందర లేదు వాటని చెప్తే దీనం నేను ఇప్పుడు మనం వీళ్ళకి ఏదో ఒక టైం చెప్తే మనం అనుకుందాం మిగిలిన వాడికి చేతులు ఎలా ఎత్తకపోయినా దీనికి మాత్రం దయచేసి ఆలోచించి వెళ్తాం వన్ ఫార్టీ ఫైవ్ లంచ్ సిద్ధం అవుతుంది అని వన్ థిటీ నుంచి మనకు వార్త వచ్చేసింది చల్లారకుండా తినడం ధర్మం కాబట్టి అంటే ఇప్పటి నుంచి ఒక ముప్పై ఐదు నిమిషాలు ముప్పై ఐదు నిమిషాలు టైం ముప్పై ఐదు నిమిషాలలో నా ఉపన్యాసం భూమి అంటే ఇష్టం నేను ఉంద చిన్నాక కూడా ఉందా అనుకుంటున్న వాళ్ళు ఒక్కసారి మొహమాటం లేకుండా సారు చాలు చాలు చాలు చిన్న తర్వాత కూడా ఆలోచించడానికి బద్దకించకుండా మేము కూర్చుంటాము అని మీరు అనుకున్నట్టయితే ఇదే పద్ధతిలో నా స్పీడ్ లో నేను పోయి వన్ ఫార్టీ కి బ్రేక్ ఇస్తా థర్టీ థర్టీ ఫైవ్ మినిట్స్ లో భోజనం చేసి తిరిగి వద్దాము ఎట్లకు చక్కగా ఫ్యాన్లు కూదలు ఉన్నాయి కాబట్టి బయట ఎండతో మనకు నిమిత్తం లేదు ఈ ఎండలు ఎక్కడ పోతాయి అవునా ఇక్కడనే కూర్చుంటే మనం పూడు ఉన్న దాకా కాలు దాకా తగులు చెప్పుకుని సార్ మళ్ళీ ఛాయో ఏదో అది తీసుకుని మనం పోదాము ఏమంటారు ఈ లోపల అత్యవసర రాస కార్యాలున్నటువంటి వాళ్ళు ఎవరైనా బోదలుచుకుంటే కొన్ని నేనే నేనే ఉపన్యాసాన్ని రికార్డ్ చేస్తున్నాను నాకు యోగ హెమ్ది వందలపై ఉపన్యాసాలు ఇద్దరు చెట్లో ఫ్రీగా దొరుకుతాయి నేను ఇంటికెళ్ళిన తర్వాత ఈ ఉపన్యాసాన్ని మా శ్రీకాంత్ ద్వారా సాధన చేపిస్తాను ఎవరన్నా కావాలనుకుంటే రానటువంటి నీ మిత్రులు ఎవరన్నా గనక ఆ దోస్తులకు ఉదయ ఏదో చీర బాగా తిరిగిపోయిండ్రా కూడా విద్రా అని అనుకోగలుగుతా నాకు ఏ అభ్యర్థులు లేదు ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా వినవచ్చు ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా నన్ను ప్రశ్నించవచ్చు నేను బాధ్యతాయుతమైన స్థితిలో ఉండి సమాధానం చెప్పగలిగిన స్థితిలో సమాధానాలు చెప్తున్నాను విషయాలు వివరిస్తున్నానే తప్ప ఏసారి లో మాట్లాడుకుంటే సరిపోతారు కదా అని ఇర్రెస్పాన్సిబుల్ నేను లేను అది ఇందులో విషయం కొనసాగిద్దామండి ప్లీజ్ వాట్ ఈస్ ది మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ అందమైనటువంటిది ఏమిటి సార్ మీరు చెప్పండి ప్రకృతిలో ఏది బాగుంటుందా ప్రకృతి అది చాలా పెద్ద అన్ని కలుస్తాయి అందరు ఒక్కడే చిన్న అర్థమైనాడు చెప్పు ప్రకృతిలో ఏం బాగుంటుంది కంటికింపైనది ఒక్కొక్కరికి ఒక్కొక్కరు రుచి అందుకని మీకు నచ్చింది నాకు నచ్చదు నాకు నచ్చింది ఈయనకు నచ్చదు కరెక్ట్ పోనీ అది కూడా కరెక్ట్ అని అనుకున్నట్టయితే ఉదాహరణకు నేను గులాబీ అసహ్యంగా ఉంటుంది అని నేను అంటాను మీరేమంటారు కదా కదా నేను ఏం బాగుంటుంది అన్యాయంగా అంట మీరేమంటారు అంటే కొన్నింటి గురించి మనకు వ్యక్తిగతమైన అభిప్రాయాలు ఉండే అవకాశం ఉండగా కొన్నింటి గురించి ఏకాభిప్రాయాలు ఎక్కువ ఉండే అవకాశం ఉంది ఎందుకంటే గులాబ్ పువ్వు అందంగా ఉంటుంది ఉదాహరణకు నేను గులాబ్ గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చిన కొంచెం గమనించండి గులాబ్ పువ్వు కన్నా బంతి పువ్వు బాగుంటది అని అంటారు అనుకోవ్ బివ్ బంతి పువ్వు బాగానే ఉంటది ఇండిపెండెంట్ గా గులాబ్ పువ్వు కన్నా ఏమంటారు మీరు ఏమో ఎట్లా ఆలోచిస్తున్నావు నువ్వు గులాబ్ నాజుకేత ప్రభు దానికి వాసన దానికి వ్యవహార భక్తి పూపా ఉంటది గులాబ్ేడా బతుంటావు ఎగ్జాక్ట్లీ అందుకని ఈ తరతమ భేదాలు తారతమ్య భేదాలు కనుక దృష్టిలో పెట్టుకున్నట్టయితే అందమైనటువంటిది అమ్మో సారు జనరేటర్ ఉందని అన్నాడు కదా రైట్ అయినో అయినో అయినో చెప్పండి ఇది కూడా పని చేయదే పరడు పరడు పరలే డోంట్ వరీ అది వచ్చేంత వరకు కాసేపు ఆయన శ్రీకాంత్ అది కోలానో ఏదో నేనైతే తీసుకోని తీసే ఇదేదో తీసుకుంటున్నా ఇది తీసుకుంటున్నా చాలు ఇంకోట అంతా భగవత్ సంకల్పన్న ఆయన నేను కూర్చో నేను కూర్చుంటే ఉపన్యాసం కూర్చున్నట్టు అవుతుంది అందమైంది ఏదో చెప్పవుంది కోటాను జీవరాశులు అన్ని రకాలు ఉన్నాయి కాబట్టి ప్రపంచంలో ప్రపంచమే అందమైనది ఎవరు దేన్ని అందమైనదిగా స్వీకరించరిస్తే వాళ్ళకి ఆ దృష్టిలో అది ఉంటుంది సార్ నా దృష్టి అందమైనది ఓకే అది నా పర్సనల్ ప్రపంచమే అందమైంది సార్ పసిపాప చిరునవ్వు అందమైనది ఎవరికన్నా అభ్యంతరాలు ఉంటే చేయొద్దండి మెమలి అందంగా ఉంటుంది అభ్యంతరాలుంటే చేయొద్దండి కాకి అందంగా ఉంటుంది అభ్యంతరాలుంటే చేయొచ్చండివే రాలేక సమాధానం చేయదు లేదా అస కాకి అందంగా ఉండదని అంటున్నాను మరి ఇంకో కాకినాడ కాదా కాకి పిల్ల కాకి ముద్దని సామెతున్నది మనకు ఇప్పుడు మనం కాకి తల్లి దగ్గర పోయి ఏంది నీ పిల్లగాడు ఇంత నల్లగా ఉన్నాడు అంటే ఎంత చక్కగా ఉన్నాడు చూడు ఎంత నిఘనిగా మెరుస్తున్నావు నల్లగా బొగ్గు లెక్క సింగరేణి కాలువీస్ బొగ్గు లెక్క మెరుస్తుంటే నువ్వు తప్పు పడతావు అని చెప్పి కదా తీసుకుంటున్నా మన నేషనల్ బోర్డ్ అంటే జాతీయ మిమ్మల్ని అందంగా ఉంటుందా ఉండదా ఒప్పుకుందాం లేకపోతే మన పిచ్చోళ్ళ జాతీయ పక్షిని చేయటానికి ఇక వేరే పక్షులు లేవా పిట్టలు మనకు మరి గద్దనో లేకపోతే ఇంకో పావురాన్నో పిచ్చుకనో చేయకుండా నెమలి చేసిండ్రు రైట్ నెమలికన్నా అందమైనటువంటిది సృష్టిలో ఏదైనా ఉన్నదా ఫస్ట్ అర్థం చేసుకోండి సార్ ఏమా నువో మనం ఓ పక్షుడు గురించి మాట్లాడుతున్నాం ఇప్పుడు నువ్వు జీవితం అందమైనట్టే కారణం ఎట్లంటాక నెమలికన్నా అందమైన ప్రాణి ఏమా అట్లాదయ్యా ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు చెట్టు ఇది పొట్టి చెట్టు ఇంకోటి పొడుగు చెట్టు అని అంటాం చెట్ల గురించి మాట్లాడుతున్నప్పుడు నేను చాలా పొడుగున్నాడు మా ఊర్లా అంటే అట్లా ఇప్పుడు నెమది అందమైన జాతీయ పక్షి కదా పక్షుల్లో గానీ క్రిమి గాని ప్రాణులలో గాని జంతువుల్లో గాని ఇంకేదైనా నెమది కన్నా చిలుక రామ చిలుక అయితే మరీ మంచిది పంచవర్ణాల రామ చిలుక అయితే ఇంకా మరీ మంచిది ఇంకా ఆలోచించండి ఏమా పాలబిట్ట పండక్ చూస్తాం కదా దసరా పండగ పాలబిట్ట చూస్తాం కదా ఇంకా సీతా గోక చిలుకదా రామా సార్ మంచి సమాధానం గుర్తు వివరం లేకుండా ఎందుకు చప్పట్లు గుర్తిస్తాను అంటే చెప్తా ఒక నిమిషం ఉంది భాస్కర్ ఎందుకు కరెక్ట్ చెప్పిండో నా మనసులో ఉన్న సమాధానం ఏమిటో నేను మీకు చెప్తా నెమలి అందమైనటువంటిదే కాని అన్ని నెమలి ఈకలు ఒక్క తిరుగనే ఉంటాయి తెల్ల నెమల నోటి ఉన్నది అది వేరు అది తన్నం ఉండదు ఈ నెమలి నెమలి అందుకే మన కృష్ణుడు కూడా నెమలి ఈక నెత్తిన పింఛన్ లో పెట్టుకున్నాడు కిరీటంలో పెట్టుకున్నాడు అని చెప్పని మనవాడు చెప్తారు వేరే విషయం సీతాకు ఒక చిలుక సమాధానం ఎందుకు అని చెప్తున్నాను భాస్కర్ ఎందుకు కరెక్టు ఆయన ఏమైనా నా ఫ్రెండా దోస్తా లేక నా సమాధానం ఏమైనా ముందే క్వశ్చన్ పేపర్ లీక్ చేసిన నేనేం చేయలేదు రైట్ ఇప్పుడు మీరు గమనించండి ఎనభై లక్షల జీవరాశుల్లో సన్నగా నల్లగా పొడుంగ పాకుతూ ఒంటి పైన పుట్టించేటువంటి స్వభావం ఉన్నటువంటి గొంగలి తన తపస్సు చేత తపన చేత తహతహ చేత ప్రకృతి సహకారం చేత అద్భుతమైనటువంటి సీతాకోక చిరుకగా పునర్జన్మ ఎత్తుతున్నది ఆ పునర్జన్మలో బ్యూటిఫుల్ డిజైన్స్ వండర్ఫుల్ సిమిట్రీ బ్రిలియంట్ వెరైటీ నథింగ్ ఎల్స్ అండర్ దిస్ సన్ మ్యాచెస్ ద బటర్ఫ్లై అద్భుతమైనటువంటి డిజైన్స్ ఓ తోటలో వెళ్లి మనం ఓ పది శీతాక చిరుకలు చూస్తే ఆ నమూనా మళ్ళీ రిపీట్ కాదు రెండు దిక్కులు ఒకే రకమైనటువంటి సారూప్యత ఎంత పొందికనో పర్ఫెక్ట్ జిరాక్స్ కాపీ మనకు రెండో సైడ్ ప్రకృతిలో ఇంకేదైనా ఇంత వెరైటీ ఇంత డిజైన్ ఇన్ని కలర్లు ఇంత సారూప్యత ఉన్నటువంటిది ఉందా సృష్టిలో ఉంటే ఆలోచించి చెప్పండి ఎరుకలో లేదు అని మనం చేస్తున్నా మీకు ఎప్పుడైనా ఇప్పుడే కా తర్వాత మీకు సమాధానం తెలుస్తే నాకైతే రాసి పంపించండి ఎందుకు చెప్తున్నానంటే గొంగలి పురుగు లాంటి ఇంత అద్భుతమైనటువంటి పరిణామానికి పరివర్తనకు నోచుకుంటే ఇంత తెలివి గల శరీరం ఉన్న మన మనిషి మేధస్సున్నటువంటి మనిషి అద్భుతమైనటువంటి సీతాకోక చిలుకను మించిన స్థాయిని సంపాదించుకోవాలే తప్ప గొంగలి గురువులాగా పాకులాడుతూ అక్కడనే ఉండిపోవటం ధర్మం కాదు అనే విషయం గురించి మీకు నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేశారు మీకు చూపిస్తున్న బొమ్మ ఒక ట్రాన్స్పరెంట్ చీతాకోక చిలుక అంటే పారదర్శకమైన శరీరము కలిగినటువంటిది అంటే అది ఏ పువ్వు మీద వాలిందో ఆ పువ్వు యొక్క రంగు ఆ యొక్క పెటల్స్ అంటే ఆ పువ్వు రేతుల యొక్క ఆకారాలు కూడా దాని శరీరంలో నుంచి మనం స్పష్టంగా అద్దంలో నుంచి గాజులోంచి చూసినట్టు మనం చూడగలుగుతున్నాం అంటే ఇది ఇంకా అరుదైనటువంటి చీతాకోక చిలుక నేను సీతాకు చిలుక మీద నొక్కి చెప్పడానికి కారణం ఏమిటంటే అంతటి వైవిధ్యం అంతటి అందం అంతటి పొందిక అంతటి బ్యాలెన్స్ అంతటి సారూప్యత ఏ రకమైన మానవుడి మనస్టిష్టంలో స్థిరపడేందుకు అవకాశం ఉందో లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ అని చెప్పని అంటారు ఈ రెండింటి కోఆర్డినేషన్ అద్భుతంగా మనిషి సాధించినట్టు వాడు అద్భుతమైనటువంటి వ్యక్తి అవుతాడు అద్భుతమైన నాయకుడు అవుతాడు అద్భుతమైన కళాకారుడు అవుతాడు అద్భుతమైనటువంటి చిత్రకారుడు అవుతాడు అద్భుతమైనటువంటి సాహిత్యకారుడు అవుతాడు మరో రంగంలో వాడు అద్భుతమైనటువంటి మేధావులు అవుతాడు ఇవాళ పొద్దున్నే న్యూస్ పేపర్ లో పడింది గమనించే ఉన్నారు రావులి భరత్ గారికి పాకుడు రాజు పుస్తకానికి కవి సామ్రాట్ విశ్వనాథ్ సత్యనారాయణ గారి తర్వాత డాక్టర్ సి నారాయణ రెడ్డి తర్వాత తెలుగువాడికి జ్ఞానపీఠ అవార్డు అంటే మొత్తం భారతదేశంలో అత్యున్నత సాహిత్య పురస్కారం అనేటువంటిది దక్కింది సార్ మాకు తెలవదు ఆయన ఏడో క్లాస్ పాస్ అయ్యి లేనందుకు ఎయిత్ క్లాస్ చదవకుండా ఆపేసి మీరు తప్పు పట్టడారా మీరు చాలా మంది ఎయిత్ పాస్ అయినారు టెన్త్ పాస్ అయినారు ఇంటర్ పాస్ అయినారు డిగ్రీ చేసిన వాళ్ళు ఉండొచ్చు మరి అది మన ఫీల్డ్ ఆల్మో రాయలేదు అంతే అదిగారు పాయింట్ సెవెంత్ క్లాస్ లోనే చదువు పాస్ అయి మానేసినటువంటి వ్యక్తికి జ్ఞాన్పీఠార్డు రావటం అంటే మొత్తం తెలుగు జాతిలో అటు విశ్వనాథ తర్వాత నారాయణ రెడ్డి తర్వాత అనేక వందల మంది వేల మంది రాసిన లక్షల కావ్యాలలో వచనానికి రావురి భరద్వాజ కలంలో ఉన్న బలం మాకింకెక్కడా కనపడలేదు అని మొత్తం మేధావులు అక్కడ కూర్చుని నిర్ణయం చేసినట్టే కదా దాన్ని మనం గౌరవించవాలి కదా అర్థం చేసుకోవాలి కదా అంటే నేను ఎందుకు చెప్తున్నాను అలా ఉత్కృష్టమైనటువంటి సృష్టికి దోహదపడేటువంటి తెలివితేటటువంటి వ్యక్తులు అరుదుగా ఉంటారు కనీసం అది మనం సాధించాలని ఎందుకు ప్రయత్నించడం లేదనేటువంటిదే అక్కడ ప్రశ్న మానవ మేధస్సులో ఉన్న సామర్థ్యం ఏమి నేను హైదరాబాద్ నుంచి ఇవాళ పొద్దున తయారు చేసిన తర్వాత ఇది పెన్ డ్రైవ్ లో తీసుకొచ్చాను ఆ పెన్ డ్రైవ్ యొక్క కెపాసిటీ వన్ జీబీ అంటే టెక్నికల్ ఇప్పుడు సంచి పెద్దదా చిన్నదా చిన్న సంచి పెద్ద సంచి ఇంకా పెద్ద సంచి అని మనం అన్నట్టు అది కెపాసిటీ అంటారు ఇప్పుడు ఈ ల్యాప్టాప్ది ఏ త్రీ హండ్రెడ్ జీబీనో ఫోర్ హండ్రెడ్ జీబీ కెపాసిటీ ఉంటుంది అలా మానవ మేధస్సు యొక్క సామర్థ్యము స్థాయి ఎంత టెన్త్ ది పవర్ ఆఫ్ ట్వెల్వ్ అంటారు అంటే ఒకటి పక్కన పన్నెండు సున్నా అంటే లక్ష కోట్ల కణాల సామర్థ్యం భగవంతుడు మనిషికి ఇచ్చాట అయినటువంటి వాడు మహామేధావి ఐన్ స్టీన్ ఒకసారి తన జీవిత చరమాంకంలో ఒక మాట అన్నాడ ఏమిటంటే ఐ థింక్ ఐ హార్డ్లీ యూజ్డ్ ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ ఆఫ్ మై ఇన్స్టాల్డ్ కెపాసిటీ అని చెప్పను అంటే నా సామర్థ్యంలో నేను ఒక పన్నెండు పదిహేను శాతం నా తెలివితేటను వాడుకున్నట్టు అనుకుంటున్నాను అంతకుముందు నేను వాడుకోలేకపోయాను అని ఆయన్నే అన్నాడ మరి ఆయన్నే పన్నెండు పదిహేను శాతానికి మించి లేని వాడుకోలేదు అంటే మరి ఇప్పుడు నాలాంటి సామాన్యులు లేక మనం యావరేజ్ అనుకున్నట్టయితే మనం ఎంత వాడుకుంటున్నట్టు లెక్క ఏం సార్ మీకేమైనా ఐడియా ఉందా దేవుడు మీకు ఇచ్చిన తెలివితేటల్లో మీరు ఎంత వాడుకుంటున్నారు కూర్చోదు దయచేసి నుంచి ఒక్కర్లా నేను మిమ్మల్ని అంటే మిమ్మల్ని కాదు మిమ్మల్ని ఏమి అంటే కాదు ఐన్స్టీన్ లాంటి మేధావే ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ కు మించి వాడుకోలేదని చెప్పినప్పుడు నేను అనుకుంటున్నాను మనలో చాలా మంది హార్డ్లీ వన్ పర్సెంట్ ఫైవ్ వాడుకుంటున్నట్టు మనం గమనించాలి నేను సభాముఖంగా మీకు చేస్తున్నది ఏంటంటే మోటివేట్ యువర్ సెల్ఫ్ టు యూస్ ఎ హయ్యర్ పర్సెంటేజ్ ఆఫ్ యువర్ ఇన్స్టాల్ కెపాసిటీ భగవంతుడు మీకు ఇచ్చిన సామర్థ్యాన్ని పెరుగుదల రేటుని కొంచెం పెంచండి ఈ సంవత్సరాంతానికి ప్రస్తుతం మీరు వినియోగిస్తున్న స్థాయి మీద ఒక తులం ఎక్కువ చేయండి ఇంకో సంవత్సరానికి ఇంకో సగం తులము తులము రెండు తులాలు ఎక్కువ చేయండి ఎట్లా మనం ఆస్తి సంపాదించుకోవాలి అని మనం అనుకుంటామో అలానే తెలివితేటల యొక్క వినియోగపు స్థాయిని కూడా మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి పెంచాలి అనేటువంటి భావనలో మీరు అని చెప్పని మనవి చేయడం కోసమే నేను దాని విషయాన్ని వాడుకుంటున్నాను ప్రతి వ్యక్తికి వ్యక్తిగతమైన జీవితం ఒకటి ఉంటుంది కుటుంబ జీవితం ఒకటి ఉంటుంది ఇల్లు బంధువులు ఉంటారు ఉద్యోగము వ్యవహారము ఉంటుంది సమాజపరమైనటువంటి జీవితం ఉంటుంది ఈ లక్ష కోట్ల కళాల సామర్థ్యంతో మనుషులు అన్ని అన్ని రంగాలలోనూ అభివృద్ధి చెంది అన్ని రకాల జీవితాలలోనూ సుఖశాంతులను సంపాదించుకోవాలి అనేటువంటి ప్రధానమైనటువంటి అంశంగా మనం భావించాలి ఒక వ్యక్తి అయినా ఒక వ్యవస్థ అయినా ఒక దేశమైనా ఆలోచించవలసినవి మూడు ప్రశ్నలు ఇప్పుడు ఎక్కడున్నాం ఎక్కడికి వెళ్లాలి ఎలా వెళ్లాలి అని అందుకే దాన్ని సంక్షిప్తంగా ఇంగ్లీష్లో నేను మేకప్ టేకప్ మేకప్ అండ్ కమప్ అని చెప్పని అంటే నిద్ర మేల్కొనండి ఉన్న సమస్యల అవగాహనను పెంచుకోండి ఒక్కొక్క విషయాన్ని ఛాలెంజ్ గా స్వీకరించండి ఇంతవరకు పడిన తప్పుదారో నష్టమో అపజయాలను దృష్టిలో పెట్టుకుని వాటిని కరెక్ట్ చేయండి ఆ తర్వాత కమప్ ఇన్ యువర్ లైఫ్ అంటే జీవితంలో పైకి రండి అని చెప్పారు చిన్న ప్రశ్న వేస్తాడు ఉదాహరణకు నేను ఎవరినో అడిగాలని అనుకుందాం ఏం చేసావు ఆయన అని చెప్పి అడుగుతాను ఎవరినోకండి సార్ ఏం చదివినరు ఏం చేస్తున్నారు చేసేటోళ్ళు ఇప్పుడు సార్ గ్రాడ్యుయేట్ చేసి గ్రాడ్యుయేషన్ చేసిండ్రు అగ్రికల్చర్ చేసుకుంటున్నాడు బాగున్నది ఇప్పుడు చదవకుండా అగ్రికల్చర్ చేస్తున్న వాళ్లతో పోల్చి చూస్తే చదువుకున్నాక వ్యవసాయం చేస్తున్నందు వల్ల ఈయన ఉషారి ఎక్కువ ఉండాలా కనబడాలా ఆ ఎంపిక విత్తనాల ఎంపిక ఎరువుల ఎంపిక ఏ సమయంలో ఏది రేడియోలో ఏం ప్రసారం చేస్తున్నారు టీవీలో ఏం చెప్తున్నారు మన జిల్లాలో ఉన్నటువంటి ఆ నేల పరీక్ష జరిగిన తర్వాత ఏ రకమైనటువంటి విత్తనాలు ఏ రకమైన పంటలు ఏ రకమైన ప్రయోగాలు మనం చెయ్యొచ్చు అనేటువంటి విషయాలకు ఆయనకు సరి అవగాహన ఉంది ఉదాహరణకు కేవలం అనుభవం ఉండేటువంటి నిరక్షరాస్తుడైన రైతుంకొకరున్నారని చెప్పని అనుకుందాం ఆయనకి ఉషా ఉండదు ఈ విషయం కనుక మనకు అర్థమైనట్టయితే ఇంతవరకు నేను వాడుకోనటువంటిది ఇప్పుడు అవగాహనలో ఉన్నప్పుడు అందుబాటులో ఉన్నప్పుడు వాడుకున్నట్టయితే ఇంతకన్నా మేలైన ఫలితాలను నేను రాబట్టవచ్చు అని ఆయన గ్రహించినప్పుడే ఆయన చదువుకు సార్థకత ఏర్పడుతుంది గతంలోంచి మనకు వచ్చిన అనుభవాలు మనం చదివిన చదువు చుట్టుపక్కల ఉన్న వాళ్ల అనుభవాలను ఎప్పుడైతే మనం పరీక్షించుకుంటూ సమీకరించుకుంటూ సంగ్రహించుకుంటూ స్వీకరిస్తూ మనం ముందడుగు వేస్తామో అప్పుడే మనం తక్కువ తప్పులు చేస్తామో ఎక్కువ ఒప్పులు చేస్తామో పైమెట్టుకు వెళ్లటం సాధ్యమవుతుంది ఆ స్పృహ కలిగించడానికేప్ టేప్ మేకప్ అండ్ కమప్ అని చెప్పని చెప్పడం జరిగింది జీవితం అంటే ఏమిటి జీవితం అంటే ఏమిటి ఏం సార్ కదరా ఫోన్ లేదు నష్టం లేదు సార్ జీవితం అంటే ఏంటి దేశంలో సుఖ సంతోషాలతో అన్ని కలుపుకుంటూ ప్రయోజనాలు తీసుకుంటూ వాళ్ళని దాన్ని లాభం జీవితం చాలు ఉన్నదా కొద్దిగా ఉన్నదా జీవిత చాలు జీవితం అంటే అదే ఇప్పుడు పెళ్ళయ్యేంత వరకు జీవితం లేదంటే దేవుడిచ్చే వరం సరే పోమ్ ఒకసారి షాపం మనం ఏం చేస్తాం గాని ఇప్పుడు అది కాదు పిల్ల పాపలని మొదలెడుతున్నావు పెళ్ళయ్యేంత వరకు జీవితం లేదంటవా ఉండదా ఉన్నదా చదు ఉన్నది కదా నువ్వు జీవితం అంటే పది మంది కోసం హెల్ప్ చేయటం అంత అంత ప్రేమ మాయా జీవితం అంటే మాయ మాయ కమ్మిందా మనం ఆహ్వానించినమా మాయను తొలగించుకునే మా విధానం లేదా మాయ తానంతకు తాను కొట్టింది అందుకని ఆ మాయలో మనం కొట్టుకుపోతున్నాం పోనిపోదు కష్టం కష్టసుఖాల సమ్మేళనం జీవితము సత్యామృతముల సమ్మేళనము వ్యాపారము అన్నట్టు జీవితానికి ఉంటాయి ఆ పద్ధతి ప్రకారం జీవించాలనేదే పద్ధతి ప్రకారం జీవితమే జీవితం రైట్ అయ్యా మీకు చిన్న పాయింట్ చెప్పి నేను ముందుకెళ్తానండి లైఫ్ అనేటువంటిది కాలేజీలో నేను ఉపన్యాసం ఇస్తూ అడిగిన ఓ ఐదారు ఎనిమిదేళ్ల క్రితం అడిగినప్పుడు ఇంగ్లీష్ లో కొన్ని స్టేట్మెంట్ ఉన్నాయి లైఫ్ ఈజ్ ఎ సాంగ్ సింగింగ్ లైఫ్ ఈజ్ ఎ గేమ్ ప్లేయింగ్ లైఫ్ ఫీజ్ దీన్ని నిర్వచనాలు అర్థవంతమైనవి మంచివి అవన్నీ కొందరు చెప్పినాక ఓ పిల్లవాడు ఆఖరికల్లి చేండు చేయొచ్చినాక నేను ఏం రా అని అడిగిన సాబీ అవుట్ ఆఫ్ సిలబస్ అయ్యి అన్నాడు సిలబస్ అయ్యే సాబు అన్నాడు ఎట్లా అడుగుతావు నువ్వు సెవెంత్ లో చెప్పలే టెన్త్ లో చెప్పలే ఇంటర్లో చెప్పలే ఎట్లా అడుగుతావు సార్ నువ్వు లైఫ్ అంటే ఏంది అని అడిగిండు నేను నాయనా వయసు చూస్తే ఓ ఇరవై రెండేళ్లు అనిపిస్తున్నది అందాజ నాకు జీవోతు చిరంజీవిగా బతుకు నువ్వు ఇరవై రెండేళ్లు ప్రశ్న తెలియకుండా సమాధానం తెలియకుండా నువ్వు బతికేసావు నేను కనుక ఇవాళ అడుగుండకపోతే ఇంకో డెబ్బై ఎనిమిదేళ్లు ప్రశ్న తెలియకుండా సమాధానం తెలియకుండా నూరేళ్లు జీవించి ఉండేవాడు అందుకని ప్రశ్న తెలుసుకోరా సమాధానం తెలుసుకోరా అని చెప్పిన ఇప్పుడు నేను ఎందుకు ఈ పాయింట్ రేజ్ చేస్తున్నానంటే మస్ట్ బి ఫిజికలీ యాక్టివ్ You must be mentally alert, intellectually inspired, spiritually awakened, emotionally balanced, morally strengthened, and socially relevant. That's what is your life. The whole world is appropriate to the age and the stage and the Japanese. The world is alert. The world is alert. The world is alert. పట్టు పట్టరాలు పట్టు విడవరాలు బౌద్ధికమైనటువంటి వ్యవహారాలలో ప్రేరణ కలిగిన వ్యక్తివులే ఉండవలే ఒక చిన్న పాయింట్ చెప్తాను బుద్ధుడు మనకు తెలుసు ఆయన అనుభవాలు ఏర్పడిన తర్వాత అడవిలోకి వెళ్లి తాను కూర్చుని తనంతకు తాను ప్రశ్నించుకుంటూ నేర్చుకుంటూ ఆ బుద్ధి జనించింది తప్ప ఎక్కడో యూనివర్సిటీకో ఎక్కడికో వెళ్లి కూర్చుని గురువుల దగ్గర నేర్చుకోలేదు ఆయన అలానే మనకు భారతంలో ఏకలవ్యుడు కథ ఒకటి ఉంది ఏకలవ్యుడు ద్రోణాచార్యుల దగ్గరికి వెళ్ళింది సార్ నాకు నేర్పవా అన్నాడు నేర్పా అన్నాడు కారణం ఏదైనా కానీ వెళ్ళిపోయాడు ఆ విగ్రహం దగ్గర పెట్టుకుని తాను నేర్చుకున్న కథ మనకు తెలుసు అంటే మరి ఏకలవ్యుడికి ఎవరు పాఠాలు చెప్పండ్రు అప్పుడు ఏమైనా కరస్పాండెన్స్ కోర్స్ ఉంది నా సిస్టెన్స్ ఈ లెర్నింగ్ టీవీ ఏమైనా ఉన్నాయి ఏం లేవు కదా అంటే ఏకలబ్్యుడు కేవలం తన యొక్క చైతన్యాన్ని మేల్కొల్పిన కారణం చేత ప్రశ్న అనుభవము సమాధానము ప్రయత్నము ప్రయోగము సాఫల్యము వైఫల్యం అనేటువంటి పెట్టుకున్నందువల్ల అప్పుడు తాను అంతటి అద్భుతమైన అర్జునుడే అసూయ పడేంతటి సామర్థ్యాన్ని కలిగించుకున్నటువంటి వాడు అయ్యాడు ఏకలబ్్యుడు ఈ ఎందుకు కాకూడదు మనం తెలియజే పదులెందుకు పెట్టుకోకూడదు ప్రశ్నించడం ఎందుకు నేర్చుకోకూడదు ప్రగతి ఎందుకు సాధించకూడదు ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడవలసిన బలహీనతను ఎందుకు ఆహ్వానిస్తున్నాము అది ప్రశ్న సరే అదొకటి ఉంది ఒకటి చెప్పి సారీ సారీ అయ్యా ఇక్కడ సైన్స్ చదువుకున్న వాళ్ళెవరంటే ఒకరిద్దరు చేయద్దరు సార్ ఇంటర్మీడియట్ లా బీకామ్ లా బీఎస్సీ లా సైన్స్ చదివిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీరు సైన్స్ అయినా సరే మిమ్మల్ని అడుగుతారు మళ్ళీ వస్తారు మీకు సార్ మన సైన్స్ అంటే మీరు ఎంపీసీనా బిస్ బైపీసీ సీడ్ అంటే సీడ్ అంటే విత్తనం ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అందులో ఏముంటది అంటే నాట్యంకేమొస్తుంది పోనీ మొక్క వస్తుంది రైట్ రైట్ కరెక్ట్ అయ్యా మీరు ఒక్కసారి దయచేసి ఈ విషయాన్ని గమనించండి ఇందులో కొంచెం ఆధ్యాత్మిక తత్వం ఉంది అని మనం చేస్తూ వివరం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను ఉదాహరణకు ఆ సార్ పుట్టినరోజు నాడు భోజనానికి పిలిస్తే నేను కూడా వెళ్ళానని అనుకుందాం ఓ పది మంది మిత్రులు ఉన్నారు భోజనం అయిపోయిన తర్వాత ఆయన యాపిల్ పండ్లు పెట్టి తింటానికి ఏమయ్యా ఇరవై మంది ఉన్నారు నాలుగు యాపిల్ పండ్లు పెట్టిన ఓని అడిగిన మీ పేరేంటి సారు సత్యనారాయణ నానా సత్యనారాయణ ఇరవై మందిని భోజనానికి పిలిచినావు నాలుగు ఆపుల పండ్లు పెట్టినామంటే సార్ భోజనం అందరు చేసి అందరు తినొచ్చు తినకపోవచ్చు అంత కావాలంటే పూర్తి పండు తింటారా ఏమన్నా నేను సాగు తీసుకొచ్చి స్లైసెస్ కింద కట్ చేసి పెడతా అన్నాడు సరేనా నాకు ఆపుల పండు ముక్క తినాలన్నదంటే ఆయన పాపం తీసుకొచ్చి కట్ చేసిండు సత్యాన సత్యాన నువ్వు సైన్స్ చని చెప్పినావు కదా మరి ఇప్పుడు ఈ ఆపులే ఎన్ని విత్తనాలు ఉంటాయని అడిగాను ఎన్ని ఉంటాయా అందాజ చెప్పు ఎక్కువ ఒకటి రండి ఎక్కువ తక్కువైనా పర్వాలేదు తెలవాలంటే పోరు రెండు వందలు ఉంటాయా రెండు ఉంటాయా అట్లా అందాజ చెప్పమన్నా కదా ఎనిమిది దాపు ఉండొచ్చు అయ్యా ఆపుల్లో ఎన్ని విత్తనాలుంటాయో ఇంకెవరికైనా తెలుసా ఉండవు నా తెలిసినంత వాటికి వెళ్ళాక ఒక్కోసారి కొత్తది కట్ చేసి చూడండి ఆపుల్ పండ్లో ఎన్ని ఉంటాయి 6 దాకా ఉండొచ్చు ఎందుకంటే ఇప్పుడు సీడ్లెస్ ద్రాక్ష సృష్టించిన మానవ మేధస్సు ముందు కొన్ని ఎక్కువనో తక్కువనే ఉంటాయి కానీ ఏదో మరి నా చేసినంత మటుకు ఒక ఐదు ఆరో అంతకు మించి ఎక్కువ ఉండవు పక్కన పెడదాం నేను ఆయన సత్యనారాయణ సైన్స్ దేవ కదా ఆ ఆరు విత్తనాలు ఏదైనా ఒక విత్తనాన్ని తీసి ఇక్కడ నా చేతిలో పెట్టవరు చేతిలో పెట్టవయ తీసి పెట్టిండు చూడు ఇప్పుడు ఈ విత్తనాల కళ్ళి మొత్తం ఎన్ని ఆపుల్ పండ్లు వస్తాయని అడిగాను ఆయన జరిగి చూసిండు పుట్టినరోజు నాడు పెద్ద మనిషి కదా అని పార్టీకి పిలిస్తే ఏది ఇట్లా అడుగుతున్నాను మీరు మొదటించున్నారులే ప్రశ్నించమంటున్నాడు ఆలోచించమంటున్నాడు సొంత నిర్ణయం తీసుకోమని కాబట్టి ఇదిగో ఇప్పుడు నేను నిర్ణయాలు తీసుకుంటున్నా అని చెప్పని ఆయన నిర్ణయాలు తీసుకున్నాడు మొదటి నిర్ణయం ఏమిటంటే వచ్చే ఫంక్షన్ నేనే ముసులో పిలవా రెండో నిర్ణయం ఏంటంటే యాపులు అస్సలు పెట్ట ఈయన అడుగుతాడు మూడో నిర్ణయం ఏమిటంటే నా అదృష్టం బాగున్నది పుచ్చబడు పెట్టుంటే గింజలు లెక్క పెట్టమంటే రేపు పొద్దున్నీడ్స్ గ్రేప్స్ పెట్టా ఎట్లా అడుగుతాడో చూద్దామోజు ఈ పెద్ద మనిషి సైన్స్ చదివిన ఆయన ఏం చదివాడు సైన్స్ చదవలే నేను నంబర్ చెప్పి చూద్దాం ఏమంటాడు అని చెప్పని ఆ తొమ్మిది కోట్ల ఎనభై లక్షల అరవై వేల నాలుగు వందల ముప్పై రెండు ఉత్తరాలు కూరినో ఇలా చెప్పిన లెక్కనట్టు నేను అడిగినా ఆ ఏమున్నా సార్ నీ రాంగ్ అని నాకు తెలుసుగా నువ్వు ఎట్లా ప్రూవ్ చేస్తావు అన్న కరెక్ట్ కాదని నాకు తెలుసుగా నువ్వు ఎట్లా ప్రూవ్ చేస్తావు ఇక్కడ మనం ఊరికే గ్రహించవలసినటువంటి అంశం ఏమిటంటే మీకు నేను మనవి చేస్తున్నది ఒక్క విత్తనాన్ని నాటితే కాలక్రమేణాది మొక్క అయి మహావృక్షమై ఒక ముప్పై నలభై ఏళ్ల పాటు లక్షల కొద్ది మొగ్గలు వికసిస్తే పువ్వులు వికసించిన పువ్వులు కాయలై పండ్లై ఒక్కొక్క పండులో మళ్లీ ఐదో ఆరో విత్తనాలుండి అన్ని విత్తనాలను గనక మనము మొత్తం నాటడానికి ప్రయత్నం చేస్తే భూమండలం ఉన్నటువంటి భూమి సరిపోవనన్ని వృక్షాలు ఇది అనంతత్వము అని చెప్పని చెప్తారు విత్తనంలో అనంతత్వమున్నది అనేటువంటి సత్యం గనక అర్థమైతే విత్తనంలో అపరిమిత తత్వం ఉన్నది అనేటువంటిది అర్థమైనట్టయితే ఈ అనంతత్వము అపరితత్వము దివ్యత్వంలోని అంశాలు అనేటువంటి విషయం కనుక మనకు అర్థమైనట్టయితే ఇప్పుడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి విత్తనంలో వృక్షాన్ని చూడగలగాలి వృక్షం విత్తనం నుంచి పుట్టిందనేటువంటి స్పృహతో కనుక మనిషి ఆలోచిస్తే బాగుపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సిత్తనం ప్రతి ఆలోచన విత్తనం కాదా ప్రతి ప్రశ్న విత్తనం కాదా ప్రతి సమాధానము విత్తనం కాదా ప్రతి స్పందన ప్రతిస్పందన విత్తనం కాదా ప్రతి అనుభవము విత్తనం కాదా ప్రతి అవకాశము విత్తనం కాదా అవకాశాలు జార విడుచుకున్నటువంటి వాళ్ళ అదృష్టాలని చేకున్నారు అవకాశాలని వాళ్ళు అదృష్టాలను జార ఈ సత్యం అర్థమైతే ఎవరి థాట్ ఈజ్ సీన్ Every expression is a seed, every experience is a seed, everything is a seed. That seed is God, that God is in you. Have you understood? Ajjyatvita Chintanamadhu Rehkushpundi. Prati Vyakti lounu a paramatma unnadu, charachara jagattu samasthan lounu, prati Anu lounu, prati Isukarenu lounu, prati Gaddipocha lounu. భగవంతుడు ఉన్నాడు భగవత్ తత్వం ఇవిడి ఉన్నది అని అన్నప్పుడు మన వాళ్ళందరు నవ్వుకున్నారు కాని ఆటంని విస్ఫోటన చేస్తే అది ఆటం బాంబు అవుతుంది వినాశనానికి కారణం అవుతుంది ఆటం యొక్క అర్థం వచ్చినప్పుడు మనకు ఓహో ప్రతి ఆటంలోనూ ఈ పవర్ ఉంటుంది అన్నమాట అనేటువంటి సత్యం మనకి ఏమీ లేనప్పుడు తెలుసుకున్న మన వాళ్ళ సత్యాలను దృష్టిలో పెట్టుకున్నట్టయితే ఈనాడు మనకు తెలిసింది తక్కువ ఇంకా తెలుసుకోవచ్చింది ఎక్కువ ఎప్పుడైతే తెలుస్తుందో విద్యారథాతి వినయం నీకున్న చదువు నీకున్న తెలివి నీకున్న అనుభవాన్ని బట్టి గర్వించకు ఇంకా తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది అనేటువంటి సత్యాన్ని తెలుసుకోవాలనేటువంటి సూత్రాన్ని మనకు గుర్తు చేయడం కోసం అనంతత్వాన్ని ప్రభావితం చేసేటువంటి అద్భుత సత్యం ఈ విత్తనంలో ఉన్న కారణం చేత్యత్వాన్ని మేల్కొల్పు మేల్కొల్పిన ఆ దివ్యత్వం సహాయంతో ఇతరుల్లో దివ్యత్వాన్ని మేల్కొల్పటానికి కృషి చెయ్యి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి తెలియని వాళ్ళకి అది ప్రయత్నం చేయలేటువంటి సత్యాన్ని మనం గమనించాలి పుట్టుకతో ఏమీ తెలియదు అమాయకంగానే పుడతాం మనం ఆ తర్వాత అనేక విషయాలు తెలుసుకుంటాం నేర్చుకుంటాం ఆ తెలుసుకున్న నేర్చుకున్న స్పృహతో మనం జీవించడానికి ప్రయత్నం చేస్తాం అందువల్ల జీవితం ఎందుకు ఇవ్వబడింది అంటే నేర్చుకోవటానికి ఇవ్వబడింది అనే సత్యాన్ని గుర్తించాలి లర్న్ టు లివ్ లివ్ టు లర్న్ పుట్టింది ఎందుకు నేర్చుకోవటానికి ఎప్పుడైతే నేర్చుకోవడం ఆపేశావో పుట్టుక ప్రయోజనం నీకు అర్థం కాలేదన్నమాట ఆ పరమార్థం నీకు అర్థం కాలేదన్నమాట లవ్ టు లివ్ అండ్ లివ్ టు లవ్ జీవించగా ప్రేమించు ద్వేషించక హత్యలు వద్దు ఆత్మహత్యలు వద్దు దుర్మార్గాలొద్దు ఇతరుల స్వాతంత్ర్యం మీద దెబ్బలు వద్దు గొడ్డలింపెట్టువద్దు నీకెంత రచుకే హక్కుందో వాళ్లకు అంతే బ్రతికే హక్కు నీకెంత ఆనందం కోసం తాపత్రయ పడుతున్నావో వాళ్లకు ఆనందం కోసం తాపత్రయ పడే హక్కు అదే పరమాత్మ చైతన్యం నుంచి ఉద్భవించినటువంటి ఆత్మలు కాబట్టి నీవు ముందు మహాత్ముడు అవటానికి ప్రయత్నం చేయి ఆ తర్వాత దివ్యాత్మ అవ్వటానికి ప్రయత్నం చేయడానికి ఇది ఆధ్యాత్మిక తత్వం యొక్క విలువలకు సంబంధించినటువంటి అంశం ఎప్పుడైతే నేను ఎదుటి వ్యక్తిని గౌరవించటం మొదలు పెడతానో ఆ వ్యక్తి నన్ను గౌరవించటం మొదలు పెడతాను ఎప్పుడైతే నా మతం వేరు నీ మతం వేరు నీ కులం వేరు నా కులం వేరు నా తెలుగు వేరు నీ తెలుగు వేరు అనేటువంటి రెడూ గీతలు అర్థగీతలు ఎప్పుడైతే మనం చూసుకుంటామో అప్పుడు ఎదుటి వ్యక్తిని గౌరవించని సమాజం ఏర్పడుతుంది ఆ గౌరవించని స్థితులు నేడు కనబడుతున్నాయి అందుకే విచారిస్తూ నేను ఆ విషయాన్ని మీతో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా లవ్ టు లర్న్ నేర్చుకోవటాన్ని ప్రేమించాలి నేర్చుకోవటాన్ని ఎప్పుడు ద్వేషించవరు లైఫ్ లాంగ్ లాయల్ లవ్ ఫర్ లర్నింగ్ అని చెప్పని చెప్తాం అంటే జీవితాంతము జీవితంలోని ఆకలి క్షణం వరకు నేర్చుకోవటానికి మానవుడు సంసిద్దులై ఉండవలే ఆ నేర్చుకోవటం మీద ఎవరైతే ప్రేమను కలిగి ఉంటారో వాళ్లకే భవిష్యత్తు ఉంటుందనేటువంటి సత్యాన్ని అక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి సార్ 1.45 ఫార్టీ ఫైవ్ కి ఫైవ్ మినిట్స్ ఉంది మనం ఎప్పుడు బ్రేక్ ఇస్తాము చాలా ఇంపార్టెంట్ స్లైడ్ ఇది మధ్యాహ్నం వెళ్ళిపోదడుచుకున్న వాళ్ళు కనీసం ఇది ఒక్కటి విన్న తర్వాత వెళ్ళిపోండి అని చెప్పని కోరిక ట్రైలర్ లాగా అది ఏంటి అది ఈక్వేషను ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా చాలా ముఖ్యమైనటువంటిది నా ప్రజెంటేషన్లో భోజనం అయిన తర్వాత మళ్లీ మనం కలిసినప్పుడు దీని నేను వివరించడంతో స్టార్ట్ చేస్తాను సో ఇప్పుడు నా మీ గది నో టూ వాచెస్ ట్యారీ అని చెప్పని అంటారు కొంచెం ఎక్కువ తక్కువ ఉంటుంది ఇప్పటి నుంచి ముప్పై నిమిషాల వ్యవధిలో మళ్ళీ మీరు మీ సీట్లలో కూర్చుంటున్నారు థ్యాంక్స్ బయలుదేరండి ఇప్పుడు ఒక పని చేయండి ఈ బల్బు బాగా వేడెక్కుతుంటది ఇది అది ఆఫ్ చేయమని చెప్పండి కన్సర్న్ మనిషి ఎవరు ఉంటారు కదా